న మీకందరికి శుభములు దేవుని వాక్యాన్ని ధ్యానించకముందు చిన్నగా ప్రార్థించుకుందాం తర్వాత సిద్ధపడాలా ఎందుకంటే ఆయన వాక్యంలో జీవముంది కాబట్టి మనము జీవి మనల్ని జీవింపజేస్తా వాక్యం నీలో జీవం రావాలా వాక్యం లేకపోతే చచ్చినవారమే ఆయన మాట్లాడే దేవుడు మన జీవులను సరిచేసే దేవుడు కాబట్టి ఆయన వాక్యాన్ని వినాలా విధేయత చూపించాలా క్రైస్తవ జీవితంలో బహు ప్రాముఖ్యమైన విషయం ఏందంటే విధేత నువ్వు విధేయత చూపించడం అంటే నిన్నెక్కడికో తీసుకెళ్తాడు దేవుడు క్రైస్తవ జీవితంలో వినేసి వెళ్లిపోతుంటాం అద్దంలో ముఖం చూసుకొని వెళ్లిపోతా ఉంటాం అంటాడు యాకో భక్తుడు మనం అటు ఉండడానికి వీల్లేదు విధేయత చూపిస్తే మటుకు నీ చూసన్ని అంచలంచాలి ఎదిగింపజేస్తాడు ఎక్కడికో తీసుకెళ్లిపోతాడు కాబట్టి ప్రార్థన చేస్తాం దాని తర్వాత నేను కొన్ని వాక్యాలు మీకు పనిచేస్తాను మీరు ఆ వాక్యాలు ఎవరికి ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు ఇది కేవలం ఆరాధనా సమయం కాదు క్రైస్తవ జీవితంలో ఉంటుందేమో అది ఆదివారం సంఘాలలో ఉంటది ఇది ఒక పఠనం బైబుల్ పఠనం ఇది బైబిల్ స్టేడీ అంటారు ఇంగ్లీష్ లో పఠనం కాబట్టి జస్ట్ వినేది కాదు రాసుకుంటాము దాని హృదయాల భద్రపరుచుకుంటాము ఒకరోజు నీ చేతిలో బైబుల్ లేకపోతే ఏం చేస్తావు చెప్పండి కాబట్టి ఆ వాక్యాలని హృదయాల్లో రాసుకున్నారు కాబట్టి అవి మీరు ఇంకా ఎప్పటికీ మర్చిపోరాలట్టు నేను కొన్ని సంవత్సరాల ఒక సినిమా చూసిన చాలా మంది ఈ బ్రదర్ సినిమాలు కూడా చూస్తారా అంటారు కదా నేను సినిమా థియేటర్కి పోయి చూడండి సినిమాలు ఇంకెక్కడ చూడండి నేను అయితే ఇది ఈ సినిమా ఏంటంటే నేను అనుకుంట బహుశా నైన్టీన్ చాలా కాలం కదా ఆ సినిమా ఈ ప్రపంచ యుద్ధాలకు సంబంధించిన సినిమా నాకు అటువంటి అంటే ఇష్టం ఇంకేమైనా సినిమా చూడండి ఈ డాన్సులు పార్కులర్ల డాన్సులు చేసే సినిమాలు అట్లాంటివి నేను చూడండి ఓ పది మంది కొట్టుకుంటా ఉంటారు చూడండి అటువంటి సినిమాలు నేను చూడండి నేను చూస్తుంది ఆ సినిమాలు దేవునికి సంబంధించిన సినిమాలు ఎవరైనా సాక్ష్యాలు పంచుకుంటుంటే ఈ మధ్య మంచి సినిమా వచ్చింది సబీనా సినిమా పేరు ఎంతమంది తెలుసు అది ఎక్కడ చూసి మీరు ఎక్కడ కనిపించిన ఎక్కడ కనిపలే కదా సబీనా అంటే ఈ అప్పుడు హిట్లర్ తర్వాత నాజీ అంటే లేక ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు క్రైస్తవులని బహుగా హింసించేటోళ్ళు వాక్యం చెప్పద్దు ఎందుకంటే కమ్యూనిజంకి వ్యతిరేకం బైబుల్ వాక్యం అయితే భారతలు ఇద్దరు బహు భయంకరమైన శ్రమలు అనుభవించారు ఈ నాజీ వాళ్ళ చేతిలో కమ్యూనిస్టుల చేతిలో ఆ శ్రమలని సినిమా రూపంగా తయారు చేశారు ఈ మధ్య కొత్తగా వచ్చింది ఆ మూవీ కాబట్టి ఇటువంటి సినిమాలు నేను చూస్తా ఎవరైనా శ్రమల గుండా పోయి బహు కష్టాలు పడి కష్టపడి దేవుని సువార్త ప్రకటించి మనుషుల రక్షణ నడిపించిన వాళ్ళే అటువంటి సాక్షాలు కలిగిన సినిమాలు చూస్తా ఉంటాను యూట్యూబ్ లో ఉందోటి ద చర్చ్ ఆఫ్ ది ఆల్ గాడ్ యూట్యూబ్ లో అందులో ఉంటాయి ఇటువంటి సినిమాలు అర్థమవుతుంది నేను యూట్యూబ్ ఎందుకు చూస్తాను ఇప్పుడు ద చర్చ్ ఆఫ్ ది ఆల్ మైటీ గాడ్ చర్చ్ యూట్యూబ్ ఛానల్ పేర్ అందులో వారానికి ఒక్కటి రెండు ఇంగ్లీష్ మూవీస్ వేస్తారు దేవునికి సంబంధించిన మూవీలే శ్రమలు మనుషులు చైనాలో శ్రమలు అనుభవిస్తున్నారు రకరకాల దేశాలలో మనుషులు సువార్త కొరకు ఎట్లా శ్రమలు అనుభవిస్తున్నారు అటువంటి సినిమాలు ఉంటాయి ఎవరు బ్రదర్ రక్షణ పొందితే బాప్సం పొందితే సినిమాలు చూడొద్దు షికార్లు తిరగద్దు పార్టీలు చేసుకోవద్దు అందుకే మేము లేట్ చేస్తున్నాం బ్రదర్ అంటారు కదా వాళ్ళకి సినిమాలు చూపిస్తాం మేము మంచి పాటలు కూడా వినిపిస్తాం దేవుని పాటలు మంచి మ్యూజిక్ ఉంటుంది మీకు అర్థమవుతుంది నేను చెప్పేది ఇదేదో బలహీనత ఉంది ఇదేదో అడ్డంకుగా ఉంది అని దేవుని చెత్త మనం అడగించం గోరికే చెప్పాలంటే బ్రదర్ అందుకు వస్తే పువ్వులు పెట్టుకోవద్దు బ్రదర్ గాజులేసుకోవద్దు బ్రదర్ కమ్మలు వేసుకోద్దు బ్రదర్ ఎవరు చెప్పిరు ఎవరు చెప్పలేదు బైబుల్ ఎక్కడ ఉన్నట్టు చూపి చూపు చేసేస్తాం అవన్నీ ప్రభు సృష్టించి తన బిడ్డల కొరకు సమస్తం మీద నీకు అధికారం ఇచ్చింది కాబట్టి అన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించాలా మళ్ళీ నువ్వెందుకు పెట్టుకోలేదు బ్రదర్ బంగారం అంటారు మనం నువ్వెందుకు పెట్టుకుంటలేవు ఉంగరం నాకు ఒక ఈ మధ్య ఒక ఆయన గోల్డ్ చైన్ ఇచ్చాడు బహుమానం ఇట్లా చేతికి వేసుకుంటారు చూసింట్రా బ్రేస్లెట్ నీకు తెలుసు నాకు పేరు వస్తారా నాకంటే మీరే ఫాస్ట్ బ్రేస్లెట్ అంటారని నేను కడియం అంటా ఇక్కడోళ్ళం కదా కడియం లాగా ఉంటుందా దాన్ని ఏమంటారు నేను సీద పోయి ఇంకో బహుమానం ఇచ్చిన ఎందుకంటే ఇచ్చారు నేను ఇంకోటి బహుమానం ఇచ్చిన అరే ఇంతో విలువ నీకు తెలుసా దాని విలువ అంటే నా తెలియదు విలువ తెలుస్తేందుకు ఇస్తారు అంతే కదా ఇంకొకరిని చెయిన్ ఇచ్చి అది ఇంకోరు గిఫ్ట్ ఇచ్చేసిన అరే బంగారం కూడా గిఫ్ట్ ఇస్తాడా వాక్యం తెలుసు బంగారం కంటే విలువైంది అనేష్ కదా కాబట్టి చూడండి ఆయన ఇచ్చే దేవుడు నిన్ను పరిశీస్తా ఉంటాడు నువ్వు ఇవ్వగలవా నువ్వు ఇవ్వగలవా విలువగల వస్తువులు నువ్వు బహుమానంలాగా ఇవ్వగలవా అరే కొన్నిసార్లు అనిపిస్తా మాలా సేవకురాలే భార్య కూడా సేవకురాలేనా ఆమె కూడా సేవ రకరకాల ప్రాంతాలలో సేవ చేస్తాను అని అంత విలువ ఎట్లా ఇచ్చేస్తావు ఇచ్చేయాల కొన్నిసార్లు చెప్పకుండా ఇచ్చేస్తుంటారు నా దగ్గర మంచి కెమెరాలు ఉండే రెండు కెమెరాలు ఏం చేసుకోవాలో మూలక పడ్డాయి రెండు కెమెరాలు ఒక సేవకించలంపు వచ్చింది తలంపు రాగానే ఇచ్చేస్తాయి ఇంక పెట్టుకోని అర్థమవుతుందా ఆ మైండ్లకు రావాలంటే ఆ థాట్ ఆ తలంపు వచ్చింది ఇది ప్రభు వల్ల కలిగింది అని నేను సంపూర్ణంగా నమ్ముతాను ఇమ్మీడియట్లీ ఇచ్చేస్తా అప్పుడే నాకు సమాధానం ఉంటుంది లేకుంటే ఉండదు ఏదో వెళితే ఏదో సమస్య కాబట్టి చూడండి ఈ రోజు నేను క్లుప్తంగా కొంచెం స్పీడ్ అంటే హాఫ్ అన్ అవర్ ఏ ఉంది ఇంకొక స్థలంలో సువార్తకు పోవాలి మనం కాబట్టి నేను త్వరగా వాక్యాన్ని ప్రకటి ముగించేస్తాను మీరు మట్టుకు రాసుకోండి ప్రార్థన ఎవరు ఏమేమి వాక్యాలు చెప్పాలో ఎక్కువ కూడా లేవు కాబట్టి ఎవరెవరు బైబుల్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర వాళ్ళు రాసేసుకోండి ఇవన్నీ నేను చెప్పేస్తాను మొదటిదిగా యశాయ గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చినాం రవి బ్రదర్ రాసుకుంటాడు యశాయ గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం దాని తర్వాత రోగుల రాష్టపత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము పరశుద్ధరావు బ్రదర్ రోగుల రాష్ట్ర పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం నువ్వే చదువు బ్రదర్ ఫిలిపుల రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినాం దాని తర్వాత నిర్గమా కాండము ముప్పై అధ్యాయము పంతొమ్మిది ఇరవై మన దిలీప్ బ్రదర్ ఇట్లా సీరియల్ వస్తున్నాయి నేను ఈజీ ఉంటది అందరు పంతొమ్మిదవ అధ్యాయం ముప్పైవ అధ్యాయము రెండు పదకొండు నిర్గమాకాండము ముప్పై అధ్యాయము పంతొమ్మిది ఇరవై దిలీప్ బ్రదర్ తర్వాత మొదటి పేతులు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటో జాన్ చెప్తావా చదువుతావా మొదటి పేతులు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము మొదటి కొరికెలు రాసిన పత్రిక పాదవ అధ్యాయం రెండవ వచ్చినము శ్రవణ్ బ్రదర్ మొదటి కొరింతల రాష్ట పత్రిక పదవ అధ్యాయము రెండవ వచనం సంతోష్ బ్రదర్ మత్సవార్త మూడవ అధ్యాయము పదకొండు చివరి దగ్గరికి దీపాస్టర్ రోముల రాష్ట్ర పత్రిక వచనం దాని తర్వాత రోముల రాష్ట్ర ఆరవ అధ్యాయము మూడవ వచనం కేథరిన్ సిస్టర్ రోముల రాష్ట్ర ఆరవ అధ్యాయము యిదవ వచనం వరకు ఈ సిస్టర్ శ్రీలాత సిస్టర్ ఇంకొవరున్నారు ప్రసాద్ండ ప్రసాద్ ఎఫ్ఎస్ల రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచ్చనం ఇంకెవరున్నారా సిస్టర్ కొలస్ రాష్టపత్రిక మూడవ అధ్యాయము మొదటి వచ్చినం నేను ఒకటి చదువుతాను టెంపుల్ రాష్ట్ర పత్రిక మూడు ఎనిమిది నేను చదువుతాను నేను ఒకరు మర్చిపోతే మీరు జ్ఞాపకం చేయండి నేను కూడా మీతో పాటు రెండు ఆరు రాసేసుకున్నావు ఓకే ప్రార్థన చేస్తాం కళ్ళు మూసుకోండి అందర్ నే మేము స్టార్ట్ చేస్తున్నాం ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోండి అందరు పరిశుద్ధనలు కృపగల తండ్రి మీకు సత్తుల స్వతరాల నుంచి కాచి కాపాడంతో వాక్యాన్ని ధ్యానించ సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపి మాకు అనుగ్రహించండి వాక్యాలని సత్యాన్ని గ్రహించి దాన్ని అవలంబించుకోవాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో మనపించమని యేసు క్రీస్తు పరిశుధ నామం ప్రార్థించేవాదా కేవలం రక్షన పొంది బాప్సం పొంది ఇంటి ధర కూర్చుండేది కాదు ఉపాసలుండి ప్రార్థన చేసి పోయేది కానే కాదు మీ నీతి సత్యాన్ని మీరు మీరు తెలుసుకున్న ఈ యొక్క సత్యాన్ని అనేకులకు ప్రకటించడం కోరికే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు నేను నిన్న దినం మొన్నటి దినం అనుకుంటే రవి బ్రదర్ చెప్తున్నాను రక్షింపబడ్డ వాడి గుణగణం తెలుసా రక్షింపబడ్డ వారి జీవితం ప్రవర్తన లేక బిహేవియర్ అంటే ఇంగ్లీష్ల రక్షింపబడ్డ వారి ప్రవర్తన ఎటుంటుందో తెలుసా తపన ఉంటుంది ఎవర్కో భయ చెప్పాలా ఎవరికో భయ చెప్పాలా ఎంత ఏదో ఒకటి చెప్పాలా ఏదో ఒకటి చెప్పాలా దేవుని గురించి ఏదో ఒకటి చెప్పాలా అన్న తపన నీలో ఉంటది అదే గుణగణం రక్షణ గుణగణం చెప్తాను చూడండి రక్షింపబడ్డ వారికి ఈ తపన ఉంటది నీలో లేదంటే ఏదో ప్రాబ్లం ఉంది తపన లేకపోతే నీలో ప్రాబ్లం ఉంది అన్నట్టు చూడండి రక్షణ అనుభవం ఉన్న వాడికి ఎవరికో ఏదో ఒకటి ఏదో ఒకటి చెప్పాలి నేను పాండషాప్లలో చెప్తాను ఇరాని హోటల్ కూర్చుంటే చెప్తాను ఎక్కడ పడతాను ఎవరికైనా పికప్ ఇస్తే నా వెంటే చెప్పేస్తాను ఎవడనేది కాదు శరీరానికి చూసి భయపడేది కానీ కాదు వాడు ఏదో వస్తాదిలాగున్నాడని భయపడదు గానే కాదు పెద్ద మనుషు అని భయపడదు గానే కాదు ప్రతి ఒక్కరిని ఆత్మలో మనం ఎరుగుతాం కాబట్టి భయపడడం ఎవరికి ఎవరికైనా చెప్పేస్తాం మొహమాటమే లేదు కొన్నిసార్లు పాసాల చెప్పేస్తుంటాం మనం పాసాల చెప్పేస్తాం ఎందుకంటే ఆ టైంలో దేవుడు పెరేపించిండు నీకు మొన్నటి దినం నేను నేను ఒక కుటుంబాన్ని దర్శించడం కొరకు ఆ భార్య భర్తలకు ఇద్దరికి బహు భయంకరమైన శ్రమలు ఉన్నాయి వాళ్ళ గురించి ప్రార్థిస్తుంటే నాకు సడన్లీ దేవుడు ఒక తలంపించిండు సమస్య వాళ్ళది కాదు వాళ్ళ నైననే ఈ కుటుంబానికి వచ్చిన సమస్య వాళ్ళిద్దరిది గానే కాదు వాళ్ళిద్దరు రక్షణ పొందినారు భక్స పొందినారు వాళ్ళదిగానే సమస్య వాళ్ళిద్దరు తండ్రి దగ్గర ఉన్నారు కాబట్టి మామ అత్త మామల దగ్గర ఉన్నారు కాబట్టి ఇది మామ నుంచి వచ్చిన సమస్య అని దేవుడు నాకు ఆ ప్రేరేపణ ఇచ్చినాడు మళ్ళీ చెప్పండి ఇప్పుడు నేను వాక్యం నేను వాక్యం సిద్ధపడేది దేవుని స్వరం ఏం చెప్తుంది తెలుసా ఈ సమస్య ఆ ఇద్దరిది గానే కాదు వారు అనుభవిస్తున్నారు శ్రమ కాని వారి శ్రమకి కారణము ఇంకొకరు ఈ కుటుంబంలో ఒక్కరు రక్షణ పొందలే ఆ ఒక్కడి ద్వారనే ఒక దురాత్మ లోపలికి వస్తుంది వారిని చిత్రహింస పెడుతుంది వారి కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తుంది మళ్ళీ నేను చెప్పండి ఇప్పుడు అందరి ముందు అని నేను కఠినంగా చెప్పాలనా మనం ఎట్లా కఠినంగా చెప్పాం వార్త అందరు అందరు సిద్ధారు బ్రదర్ ఏమో చెప్తారనేసి కానీ నా మైండ్ మటుకు ఒక్క వ్యక్తి మీద ఉంది ఆ ఒక్క వ్యక్తిని ఎట్లా నేను నడిపించాలా ఈ వాక్యం మొత్తం టర్న్ అయిపోతుంది పది మంది విననీకున్నారు ఆ ఒక్క వ్యక్తికి నేను రక్షణ సందేశం చేస్తే వాళ్ళందరి మైండ్ అంతా టర్న్ అయిపోతుంది మళ్ళీ నేను ఎట్లా ట్రై చేయాలా ఇది అవ రేరు అవకాశం మళ్ళీ నాకు దొరకదు సోమవారం నుంచి నాకు దొరకని దొరకదు అవకాశం ఈ అవకాశం రేర్ అవకాశం పక్కకు పిలిచి చెప్పిన మీ పిల్లలు మీ కుటుంబంలో ఉన్న సమస్య మీ పిల్లలది కానే కాదు నీ సమస్య నీ నుంచి వచ్చిన సమస్య అని పక్కకు చెప్పింది ఆయన కానుక ఇచ్చింది నేను నాన్న నేను నీ కానుక తీసుకుని తీరొచ్చు నేను స్ట్రైట్ మొహం మీద చెప్పిన మస్తిస్కర్ ఆంధ్రా దిక్కు కానుకలు తెలుసు కదా మనం కానుకలు వాడుకోం ఎందుకంటే కానుకలు సేవలను నాటేస్తాం ఎందుకంటే నువ్వు ఇచ్చిన కానుక నీవిచ్చిన కానుక నేను సేవలో నాటేస్తే నీకు లాభం వస్తుంది నాకు కాదు ఈ విషయం మీకు అర్థమైందా మీరు ఇచ్చిన కానుకలు ఏవి కూడా మేము ఒక్క పెట్రోల్ వాడము చాక్లెట్ కూడా ఇటువంటి సేవ మీకు ఒకరికి కనిపించదు ఎక్కడ కూడా ఏ చర్చలో కనిపించదు మీ కానుకలు ఆ ట్రైబల్ ప్రాంతాలలో మేము నాటేస్తూ ఉంటాం ట్రైబల్ పిల్లలకి వాళ్ళకి ఆహారము వారికి మందులు ప్రెగ్నెంట్ లేడీస్ కి లాక్టైటింగ్ మదర్స్ కి మేము మందులు ఫ్రీగా మంచి కాస్ట్లీ క్వాలిటీ మందులు వా ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం మేము వారి జీవితంలో జరిగిన నూతన కార్యం వారు పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆ ఫలం ఇందాక అతను అంటున్నాడు ఆ ఫలము అందరికీ సమానంగా వస్తుంది ఇక్కడ అర్థమవుతుందా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇందులో వేసధారణ ఉండే మేము ఒక్క పైసా వాడాం సేవ ఖర్చు పెట్టుకుంటాం మా ఓన్ డబ్బుతోనే ఖర్చు పెట్టుకుంటాం అందుకు మేము బహుధని కులమైన అర్థమవుతుందా ఎందుకు మాకు సమృద్ధిగా డబ్బిస్తుండే సమృద్ధిగా ఖర్చు పెడుతున్నాం కాబట్టి అర్థమవుతుందా రాజులు ఎట్లుంటారు చెప్పండి పేదలలాగుంటారా నిన్ను రాజుగా తయారు చేసిన పేతరు రాసిన పతకాలలో ఇస్తాం రాజులైన యాజక సమూహం రాజులు ఎట్లుంటారు పార్టీలు చేసుకుంటారా పని ఉంటారు ప్రజల బాగులు చూసేవాడే రాజు కదా అంతకంటే మించింది మోసం కాబట్టి సేవా జీవితంలో ఈ రీతి ఉంటాం ఇక్కడ ప్రతి ఒక్కరు సువార్థికులే ప్రతి ఎందుకంటే మాకు విశ్వాసులు అవసరం లేదు మన సేవా విధానంలో విశ్వాసులు మాకొద్దు మొత్తం అందు విశ్వాసులు మనకు కావాల్సింది సేవకులు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిని ఒక్కొక్కరు వారిలో వాడు పది వందలు వాక్యం ఉంది నువ్వు కనీసం ఒక వెయ్యి మందిని రక్షణ నడిపించాలని వాక్యం చెప్తుంది ఏం కాదు ప్రతి ఒక్కరు నీ జీవితాంతము ఒక వెయ్యి మందినన ప్రభుత్వం నడిపించుకోండి ఎందుకంటే వాక్యం చెప్తుంది కాబట్టి వెయ్యి మంది కాదు నేనైతే ఎప్పుడో దాటిపోయినా వెయ్యి మంది ఎందుకంటే థర్టీ ఇయర్స్ సేవలో ఉండి ఎంతో మంది ఎన్ని ఎన్ని వేలు నాకు గెలదు నేను లెక్క కూడా పెట్టుకోలేదు కానీ నేను చెప్తున్నాను నీ జీవన విధానం కనీసం ఒక వెయ్యి మందిన నీ జీవితాంతం ఈ కాలం ముగించుకోక నువ్వు కావావు నేను చెప్తున్నా ఈ వాక్యం విన్నాడు వెయ్యి మందిని నువ్వు మార్చుకునేంత వరకు నీ శరాన్ని విడిచిపెట్టవు తీర్మానించుకోండి నేను చెప్తాను మీకు ఏ రోగం వచ్చినా ఏమైనా నీకు షుగర్ ఉన్నా డయాబెటీస్ ఉన్నా హార్ట్ ప్రాబ్లం ఉన్నా ఈ లోకం విడిచిపెట్టవు వెయ్యి మందిని నువ్వు మార్చుకుని ఎందుకంటే నేను ఆ వాగ్దానం ఓపెన్ చేసేసి తీరొచ్చు అక్కడ కూడా ఓపెన్ అయిపోయింది అండి అర్థం అవుతుందా ఇక్కడ ఓపెన్ చేసేసినా అక్కడ కూడా ఓపెన్ అయిపోయింది ఇప్పుడు మీ జీతంలో దాన్ని వాడుకోండి మీరు కాబట్టి చూడటాడు వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము ఇది ఇది నన్ను బహువేదన చాలా సంవత్సరాలు ఆల్మోస్ట్ నైన్టీ 98, 89, 90, 92 టూ ఆ ప్రాంతంలో ఈ వాక్యం నేను ధ్యానించినప్పుడు నాకు ఏడుపు వచ్చింది మళ్ళీ నేను ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు చెప్తున్నా ఈ వాక్యం అంటే మోర్ దెన్ థర్టీ ఇయర్స్ కదా ఎయిటీ అంటే మోర్ దెన్ థర్టీ ఇయర్స్ తర్వాత ఈ రోజు నేను చూసిన ఈ వాక్యం ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు ఆ తొచ్చింది ఇవన్నీ వాక్యాలు చూడండి ఏషా గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిది వర్షంలో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు స్వన తన సొంత తన నోటితో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి రండి చెప్పువా ఈ మాట సెలవిస్తున్నాడు చూడండి ఆయన సెలవిస్తున్నాడు ఒక మాట ఏమని చూడండి రండి మన వివాదము తీర్చుకుందాం చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతుంది తెలుసా రండి మన వివాదము తీర్చుకుందాం మీరు ఇది నేను చెందినప్పుడు ఏంది దేవుడు ఏంది రండి మన వివాదం తీర్చుకుందాం అంటున్నాడు ఎక్కడన్నా ఉంది అది లెవెల్స్ ఇప్పుడు మనోజ్ బ్రదర్ నేను అంటే ఒక లెవెల్ అనుకుందాం ఒక వయసు అనుకుందాం మా ఇద్దరికి తేడా ఉంది రోజు బ్రదర్ కూర్చుందాం సెటిల్ చేసుకుందాం అంటే బాగుంది ఆయన ఎక్కడా నువ్వెక్కడా లెవెల్స్ చూసిండ్రా సృష్టికర్త ఎక్కడా నువ్వేది ఆఫ్టర్ ఆల్ మంటి పురుగు వంటి వాడు నీతో నీ లెవెల్ దిగిపోతున్నాయి ఇటువంటి దేవుణ్ణి ఎక్కడన్నా చూసిండ్రా ఒకరిని చూడరు ఒకడు అక్కడే ఉంటాడు ఒకటి ఇక్కడే ఉంటాడు మనిషికి ఇందే ఉంటాడు వాడు అక్కడే ఉంటాడు వాడు దేవుడు ఎట్ల అయినాడు ఇక్కడ ఈ దేవుడిని చూడండి మన వివాదం తీర్చుకుందాం అంటే లెవెల్స్ చూడండి వివాదం ఇద్దరు ఈక్వల్స్ కదా ఇద్దరు సమానం ఉండే వాళ్ళ మధ్యలో వివాదం ఉంటుంది రండి మన వివాదం తీర్చుకుందాం అంటాడు చూడండి ఇది నన్ను నన్ను తొలిచివేసిన చాలా సంవత్సరాల కింద అంత గొప్ప దేవుడు ఈ సృష్టిని మొత్తం సృష్టించినవాడు నేను నేను సైన్స్ స్టూడెంట్ వాడు నాకు బాగా సృష్టి గురించి ఇంకా ఎందుకంటే తనను తాను సంపూర్ణంగా ఎంటీ చేసుకున్నాడు వాక్యం ఎక్కడుందో నాకు జ్ఞాపకం లేదు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు అంటే ఇంగ్లీష్లో ఎంటీఇంగ్ మొత్తం ఎంటీ చేసుకుంటుంది తనను తన శరంలో తన హృదయంలోను అంతా ఎంటీ చేసుకున్నాడు అంట దేవుడు అంటే ఆయన ఊళ్ళో ఉన్నాయి అన్ని కనిపించడి అన్ని ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయి అన్ని ఎంటీ చేసుకుంటే ఏముంటాయి ఏముండవు నీ ఇంట్లో ఉన్న సమలు అన్ని తీసుకునేసి ఏముంటాయి అట్లా తయారయండి దేవుడు అందుకు కళ్ళకి కనిపించడం విషయం నేను చూపించిన కొంతకాలం కిందట ఎందుకైనా అదృశ్యం ఏంటంటే ఆయనలో ఉన్న అన్నిటిని తాను ఎంటీ చేసుకున్నాడు కాబట్టి కళ్ళకి కనిపించడా ఆయన కండ్లకు కనిపించాలంటే శరీరం ధరించ రావాల్సి వచ్చింది అంతే విధానం తర్వాత ఈ లోకంలో శరీర శరీరంలో ఉన్నవాడికి తప్ప ఎవరికి అధికారం లేదు ఈ భూమి ఆయన ఎంటీ చేసుకున్నప్పుడు ప్రతి ఈ సృష్టిని తయారు నాకు అనిపిస్తుంది జూపిటర్ అనే ఒక ప్లానెట్ ఉంది కదా ఒక గ్రహం నీకు తెలుసా దాని గురించి కొంతకాలం కిందట చాలా న్యూస్ లో జూపిటర్ కొన్ని వారాలు న్యూస్ ఉండేది ఎందుకంటే ఏదో ఒక కామెట్ వచ్చి ఆ జూపిటర్ ని కొడుతుంది అనేసి న్యూస్ నేను చేసిన చాలా కాలం జూపిటర్ అది పెద్దది భూమి కంటే చాలా పెద్దది ఆ గ్రహం అందులో అంట మంటలు మండుతనే ఉంటాయంట పొగలు మంటలు ఐస్ అది యాసిడ్లు రకరకాల కెమికల్స్ అన్నిట్లా బాయిల్ అయితా ఉంటాయంట ఆ గ్రహంలో చెప్పండి అక్కడ ఉండగలడా మరి అవన్నీ ఆయనలకెళ్ళి బయటకు వచ్చినాయి కదా ఆయన నోటి ద్వారా ఆయనలో ఉండే అటువంటి కోపం అటువంటి కోపోద్రేకం అంతా ఆ గ్రహాల పెట్టిండు కానీ ఈ గ్రహాల పెట్టినా ఈ గ్రహంలో ఆయన ప్రేమను పెట్టిండి భూమి మీద ఆయన ప్రేమను చూపించింది అందుకే తనని ప్రేమించడం కొరకు తన ప్రేమను చూపించడం కొరకు మనిషిని సృష్టించినట్టు మనం చూస్తాం కాబట్టి ఇక్కడ ఆ మనిషితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఏమని చూడండి రండి మన వివాదము తీర్చుకుందాం నీకైనా వివాదం ఉందా నీకైనా తేడా ఉందా నాకు ఎందుకు ప్రభు ఈ శ్రమ అంటున్నావు అరే నేను పెట్టింది కాదు శ్రమ నువ్వు తెచ్చుకున్న శ్రమ అంటున్నాడు మనం తీర్చుకుందాం నా మీద నీకు తేడా ఉంది కదా నా మీద నీకు కోపం ఉంది కదా రండి వివాదం తీర్చుకుందాం నా మీద నీకు ద్వేషం కదా రెండు వివాదం తీర్చుకుందాం నాతో మీకు ఏదో ఉంది ప్రాబ్లం ఉంది కదా రెండు వివాదం తీర్చుకుందాం చూడండి కింద ఆయన అంటున్నాడు ఏంది వివాదం నేనేం చేసిన మీకు నేను మిమ్మల్ని సృష్టించడమే నేను చేసిన తప్ప మళ్ళీ మీకు నా మీద ఎందుకు వివాదము అయినా కానీ ఒకవేళ మీకు నా మీద వివాదం ఉన్న నాతో పాటు రండి మనం సమానంగా కూర్చొని తీర్చుకుందాం ఏమం తీర్చుకుందాం చూడండి ఇప్పుడు అంటున్నాడు మీ పాపములు చూడండి మీ పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నాయి ఎర్రగా ఉన్నాయి అంటే మాంసం ఆయనకు అసహ్యం మాంసం అంటే మాంసం జీవితం ఈ లోకాతీతమైన జీవితము అంటే ఆయనకి బహు అసహ్యం కాబట్టి మీ పాపములు ఎట్లున్నాయంట బహు అసహ్యంగా నాకు ఆ వాసన నేను భరించలేకపోతున్నా అందుకే బలిపీఠం సంబంధించిన ఉపయనం చెప్పిన బలిపీఠం కింద బలి పశువు సంపూర్ణంగా కాల్చి వేయబడాల దహించిబడలా అది దహించినాక దాని వాసన ఇంపైన సువాసన దేవుని దగ్గరికి చేరాల అటువంటి వాసన నేను స్వీకరిస్తాడు అది సంపూర్ణంగా కాలిపోవాలా మాంసము అది శారీరకమైన జీవితం అనేం అందుకే శరీరం ఉండే దేవుని స్వరం వినలేరు దేవుని స్వరం దేవుని చూడలేరు నువ్వు పాపం క్షేమం మన పొందుకున్నప్పుడే నువ్వు ఆత్మంగా తయారవుతావు కాబట్టి ఆత్మీయంగా తయారవుతావు కాబట్టి ఆయన నీతో మాట్లాడతాడు నువ్వు ఆ వాక్యాన్ని అర్థం చేసుకోలేవు లేకపోతే ఎవరికి అర్థం కదండి చూడండి తర్వాత ఏమంటున్నాడు మీ పాపములు రక్తము వలే ఎర్రదివైన అవి హిమము వలే తెల్లవాడు నువ్వు వివాదం తీర్చుకుందాం రండి మీ పాపములు హిమములాగా నేను మీ పాపము కడిగేసి మిమ్మల్ని తెల్లగా హిమం అంటే మంచి కదా తెల్లగా మిమలి తయారు చేస్తాను దాని తర్వాత చూడే కెంపు వలె ఎర్రని అయినాను అవి గొర్రెచ్చు గోరే బొచ్చు వలె చూడండి గోరే బొచ్చు అంటున్నాడు గొర్రె గొర్రె గురించి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మీరు మీ పాపములు కెంపు ఎర్ర కెంపు అంటది ఒక రాయి కదా అది రాయి దానిలాగా ఎర్ర ఉన్నా గాని నీ పాపములు గొరెబొచ్చి వాళ్ళు తెల్లగా చేస్తాడు అంటే మీ పాపములను క్షమించాలా అప్పుడే మన వివాదం తీరుతుంది మన వివాదం తీరాలా నేను మిమ్మల్ని ఆశ్రయించాలంటే మీ పాపములు ఎర్రగా ఉన్నాయి అవి తెల్లగా మారాల్సిందే అంటే కడగబడాల్సిందే శుభ్రం కావాల్సిందే లేకపోతే మార్గమే లేదు కాబట్టి ఎటువంటి వివాదం ఉంది చెప్పండి నన్ను నేను రక్షణ పొందిన బ్రదర్ నేను పాపం పొందిన బ్రదర్ అయినా నాకు ఎందుకు రాలేదు అద్భుతాలు నా జీవితాల్లో ఎందుకు కార్యాలు జరుగుతలేదు అని అడుతరా లేదా నా అప్పులు ఎందు ప్రభు నమ్ముకున్నాను అన్ని క్రమంగానే ఉన్నాను కదా ఉపాసన ఉన్నాను గానీ ఆయన నాకు ఎందుకు స్వస్థతరాలే నా శరీరంలో ఇంకా ఎందుకు రోగం ఉంది వివాదం తీర్చుకుందాం రండి ఎవరు అంటున్నాడు దేవుడు అంటున్నాడు నీకు ఎటువంటి వివాదం ఉన్నా తీర్చుకోవాలా చూడండి ఈ వివాద వివాదం సంబంధించిన విషయాలు నేను కొన్ని మీకు చూపించాలనుకుంటున్నాను యేసుక్రీస్తు నామంనా అవన్నిటి నుంచి మనకు విడుదల కల్పించుడు ఇప్పుడు వివాదం అవసరం లేదు మనకి అది పాత నిబంధన కాలంలో ఉన్న వివాదం ఏ శుక్రీస్తు నామం విడుదల కలిగింది మనకి ఇంకా ఎటువంటి వివాదం లేదు ప్రభుత్వం ఎందుకంటే మన ప్రభు పుట్టేంత వరకు దేవుడు కనికరమే చూపించండి మన మీద కాని ప్రభు మనల్ని రక్షించుకున్నాక మనకి గ్యారంటీడ్ కృప అంటే ప్రొటెక్షన్ శిక్ష ఉండడానికి వీల్లేదు దాని మీద క్రీస్తి వారికి ఏ శిక్ష విధలేదంటాం అందుకే రోమన్ రాష్ట్ర పత్రిక పదవాధ్యాయము తొమ్మిదో వచనంలో ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుంటాం ఇది ఒక గొప్ప నిరీక్షణ నీ నీ పాపములు తెల్లగా నీ పాపములు ఎట్లా కడగబడతాయి ఆ ఎర్రని మాంసం ఉన్న నీ జీవితము తెల్లగా ఎట్లా బాగా జరుగుతుంది అదే రీతిగా ఆ ఎర్రగున్న కెంపు ఉన్న నీ పాపకు జీవితము పరిశుద్ధంగా ఎట్లా తయారైతుంది గొరెబచ్చి తెల్లగా ఎట్లా తయారైతుంది చూడండి ఆ వాక్యం వినండి ఒకసారి తొమ్మిదవ తొమ్మిదవచనం అదేమనగా నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినృదయమందు చూడండి ఈ వాక్యం బహు ప్రాముఖ్యమైన సేవకులకి భూమి రాష్ట్ర పత్రిక ఎనిమిదవ ఉదయం పదవ తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం నీ నోటి మీద ఉండాలా మనుషులు ఎట్రాక్ష పొందుతారు అక్కడ వాక్యం ఉంది ఇది నువ్వు చెప్పాలి అనేక లక్షలు నువ్వు రక్షణ పొందాలంటే ఈ వాక్యం స్వీకరించాలా మరోసారి చదువు బ్రదర్ అది ఏమనగా నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన విశ్వసించినప్పుడు నీవు రక్షింపబడతా ఇది ప్రాముఖ్యమైన కాబట్టి మనుషులు ఎక్షరక్షణ పొందుతారంటే ఈ వాక్యం జ్ఞాపకం చేసుకోవాలా మీరు ఎవరిదైనా ప్రార్థన చేపించినప్పుడు నీ పాపాలు ఒప్పుకున్న ఒప్పుకో బ్రదర్ అని ఈ వాక్యం చూపించాలా ఈ వాక్యాన్ని ఉచ్చరింపజేయాలా యేసు ప్రభు నేను ఒప్పుకుంటు నేరొచ్చు నా జీవితానికి ఆయననే ప్రభుని ఒప్పుకుంటున్నా ఆయన మరణించి సమాధి చేయబడి మూడోనాడు తిరిగి లేచిండు లేఖనంలో ప్రకారం అంటే వాక్యం ప్రకారంగా వాక్యం ప్రకారంగా తిరిగి లేచిండు కాబట్టి ఆ ప్రభుని నమ్ముకున్న అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు రక్షణ పొందినవాడు నువ్వు రక్షణ పొందినదాను కాబట్టి నీ వివాదం ఎప్పుడు తీరింది కేవలం ఏసు ప్రభు ద్వారానే పాత నిబంధన కాలంలో విధానం ఆయన దగ్గరకు వస్తేనే వివాదం తీరుతుంది వివాదం తీరాలంటే యేసు ఉండాల్సిందే యేసుప్రభు లేకుండా నీకు వివాదం తీరదు ఎంత కాలమైన గానీ నువ్వు ఎంత ప్రయాసపడినా ఎంత కొట్టుకున్నా ఉపాసలున్నా ఎక్కడ పరిగెత్తున్నా కాదది నీ పాపములు క్షమిపబడ్డప్పుడు ఆయన ప్రభువని ప్రభు అని స్వీకరించినప్పుడు అంటే నన్ను పరిపాలించవడం నువ్వే అని ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో అప్పుడే నీ రక్షణ మార్గం ఓపెన్ అయినట్లు కాబట్టి ఇక్కడ మనం చూసిన ఫిలిపుల్ రాష్ట్ర రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన జ్ఞాపకం చేయబడుతుంది ఈ యొక్క నిరీక్షణ ఏందనేది ప్రతి వాణి నాలు ప్రతి వాణి నాలు తండ్రి అయిన దేవుడి మహిమార్థమై ప్రభు అని చూడండి చూడండి ఆయన ప్రతి నామం ఆయన ఆయన సమస్త సృష్టికి మూలం అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ఈ సృష్టి మీద అధికారం పొందుకున్నవాడు అని జ్ఞాపం కాబట్టి తండ్రి అతనికి ఇచ్చిండే అధికారం కాబట్టి ఆయనకు అధికారం ఇచ్చిండు కాబట్టి అధికారం ఉందని దే ఆయన శక్తివంతుడు అధికారాని పొందుకున్నాడు అధికారము శక్తి రెండు కలిస్తాయి కాబట్టి ఆ నామం ను జరుగుతాయి ఆ నామం నీకు స్వస్థత కలుగుతుంది ఆ నామం నే ఆశ్చర్యక్రియలు జరగాల్సిందే కాబట్టి ఇప్పుడు మనం త్వర త్వరగా పరిగెత్తున్నాము వాక్యంలో చూడండి ఈ యొక్క బాప్తిజం సంబంధించిన విషయాలు మరికొన్ని నేను మీతో ధరించాలనుకుంటున్నాను మీకు ఎటువంటి వివాదం ఉంది చాలా మందికి ఉంటుంది బాప్తిజం విధానం నేను చిన్నప్పుడు తీసుకున్నా ప్రజలు బాప్తిజం చిన్నప్పుడు బాప్తిజం తీసుకుంటే అది నీకు తెలుసా బాప్తిజం అని బాప్తిజం అంటే అర్థం కూడా తెలియదు ఆ వయసులో ఆ వయసులో నీకు బాప్సం ఇస్తే నీకేం తెలుస్తుంది అదొక వివాదం అంతా నేను ఆల్రెడీ బాప్సం తీసుకున్నాను తండ్రి కుమార పరశుదాత్మన మరి మళ్ళీ ఎందుకు ఈ విషయం చెప్తున్నట్టే అదొక వివాదం అనేకమైన రకరకాల వివాదాలు ఉన్నాయి బైబుల్లో బైబుల్ జ్ఞానమే బైబుల్ బోధనే వివాదాస్పదం కానీ నీకు సరైన బోధ గ్రహించినప్పుడు ఆ వివాదం నుంచి మీరు బయటకు వస్తారు కాబట్టి మీ వివాదాలు తీర్చుకోవాలంటే ఈ విషయాలన్నిటి మీరు గ్రహించుకోవాలి ఎందుకంటే ఈ బాప్టిజం అనేది పాత నిబంధన కాలంలో కూడా ఉండే ఎందుకంటే ఇప్పుడు బాప్తిజం యోహాను వ్యూహాను అక్కడ బాప్తిజం ఇస్తుంటే పాత నిబంధన భక్తులు వచ్చిండేదానికి ఎంతో మంది బాసలు తీసుకుంటారా లేదా మరి ఇదేదో కొత్త బోధ అన్నారా ఈ బాప్తిజం ఇచ్చే ఎందుకు ఎవరిదనేదిలో బాప్సం ఇస్తున్నాడు అని వాడిని వచ్చి ప్రశ్నిచ్చిండ ఎంతమంది లైన్ కట్టినరా లేదా మన ప్రభువు వచ్చి మరి ఎందుకు వాళ్ళు బాప్సం తీసుకున్నారంటే వాళ్ళకి అది కొత్త కాదు తేడా ఒకటే ఎందుకంటే నిర్గమాకాండం రెండోసారి నిర్గమాకాండము ముప్పై వాద్యం ఎవరికొచ్చిన వాక్యం పంతొమ్మిది ఇరవైలో చదువు ఆ నీళ్లతో అతని కుమారులను చేతులను తమ చేతులను కాళ్లను కడుక్కొనే వాళ్ళని చూడండి చేతులు కాళ్లు చేతులు కాళ్ళు ఎందుకంటే వాడితే తప్పుదావ చేస్తుంటాం కదా నీ నడక నీ ప్రవర్తన చేతుల ద్వారానే కదా కాబట్టి శుద్ధీకరణ ఆచరణ ఉండే వాళ్ళకి పాత నిబంధ పుస్తకాలలో పాత నిబంధన కాలంలో శుద్ధీకరణ ఆచరణ నీళ్లతోనే కడుక్కోవాలా వాళ్ళ దేవుడి మందిరానికి రావాలంటే కాళ్ళు చేతులు కడుక్కోవాలా లేకపోతే ఏదైనా చనిపోయిన కలేబరాన్ని ముడితే చావు శవాన్ని ముడితే ఆ తల నుంచి అరికాల వరకు స్నానం చేసుకుని ఊరి బయట ఉండాల ఒక రోజంతా మళ్ళీ తెల్లవారే రావాల రాత్రి అంతా చలికి అక్కడే ఉండాలి బయట ఊరి చివరిన చూడండి అటువంటి ఆచారాలు బానిసత్వపు ఆచారాలు అవన్నీ కాలం వాటన్నిటి నుంచి విడుదలగా కల్పించింది దేవుడు అందుకే శుద్ధీకరణ ఆచరణ పాత కృత నిబంధన కాబట్టి ఇక్కడ మనం ఆ విషయాన్ని పేతులు దాన్ని జ్ఞాపకం చేస్తు మొదటి పేతురు రాసిన మూడవ అధ్యాయము ఇరవై ఒకటో ఆ విషయం నీళ్లు ఎటువంటి దానికి సాదృష్టమైనది చదవండి ఎవరన్నా ఎవరికి పడింది ఆ వాక్యం పేతులు అక్కడ దేని విషయంగా మాట్లాడుతున్నాడు అంటే ఇరవై ఇప్పుడు చదివాదారు ఇరవై వచ్చిన కూడా మొదటి పేతురు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి రెండు చదివేది అవిదేలిన వారి ఎద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల ఎద్దకు ఆయన నువ్వు ఎక్కడ చదువు అది మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ చూడండి దానికి సాదృశ్యమైన బాప్తిజమం అంటున్నారు అక్కడ ఒక విషయమైన పాత నిబంధన కాలంలో కూడా బాప్తిజం పొందిండ్రో అన్న విషయాన్ని జ్ఞాపిక చేస్తుంటూ అది ఉపారీతికి చెప్పలేదు అది ఏందంటే చెప్పండి ఎవరైనా అక్కడ క్రింద అదేదనగా కాబట్ అక్కడ అక్కడ ఏం చెప్తున్నాడంటే పేదరు పాత నిబంధన కాలంలో ఒక తరము నీటి ద్వారా శప్పింపబడింది కానీ ఒక చిన్న గుంపు బాప్తిజంకి సాదృశ్యంగా ఉన్న అదే జల ప్రళయంలో రక్షింపబడింది రో అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు ఇరవై అదే నేను ఇందాక నుంచి చెప్తున్నా ఇరవై కూడా చదువు బ్రదర్ ఇరవై నేలే నాకు అప్పుడే అర్థమైపోయింది ఇంగ్లీష్ కి ఇంగ్లీష్ కి తెలివి తేడా ఉంటుంది అనే అందుకే ముందుకు వర్గెత్తం అన్న కన్ఫ్యూజన్ అదే కాబట్టి ఓడలో ఉన్నది బాప్తిజమానికి సాదృశ్యం అని పేదరి జ్ఞాపకం చేస్తుండది కాబట్టి పాత నిబంధన కాలంలో నీళ్లు ఒక శిక్షకి సాదృశ్యంగా చూపిస్తుంది కానీ ప్రత నిబంధన కాలం కృష్ణపడికి శిక్ష నుంచి విడుదల పొందేదానికి జ్ఞాపకం చేస్తుండే బాప్తిజం కాబట్టి ఇక్కడ పేద చూపిస్తున్న విధానంగా ఇది మనం ఎక్కడ చూస్తాము ఆదికాండం ఏడవ అధ్యాయంలో చూస్తాము జలపరాలకు సంబంధించిన విషయాలు కాబట్టి ఇప్పుడు మనంత దూరం పోవం గానీ మొదటి కొనతెలు రాసిన పత్రిక అధ్యాయంలో కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాడు మరి తరం రెండవ వచ్చినంలో కొనతెలు రాసిన పత్రిక మొదటి పత్రిక పదవ అధ్యాయము రెండవ వచ్చినం సహోదరుల సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు ఏంటది అదేదనగా మన పితరులందరూ మన పితరులందరూ మేఘము క్రింద నడిచిపోయి అందరు మోసని బట్టింది చూడండి పాత నిబంధన కాలంలో వాళ్ళు బాప్సం పొందిందా లేదా అక్కడ ఎవరు చెప్తున్నారు పౌరుల జ్ఞాపకం చేస్తున్నాడు మేఘంలోను సముద్రంలోను బాప్తిజం పొందింది ఎన సముద్రం దాటి బయటికి రాడము ఉపమాన రీతిగా బాప్తిజం అని చెప్తున్నాడు ఇదేం పాతది కాదు అందుకు పాత నిబంధన కాలంలో వాళ్ళందరూ బాప్తిజం అంటే అనుభవం తెలుసు కాబట్టి యోహన్ భక్తుని దగ్గరకు వచ్చారు బాప్తిజం యోహన్ దగ్గరికి వచ్చి పొందుకున్నారు వాళ్ళందరూ ఎందుకంటే వాళ్ళకి తెలుసు పాత నిబంధన కాలపు చివరి ప్రవక్త బాప్తిజం నుంచి ఆయన చివరి ప్రవక్తానికి బైబిల్ చెప్తుంది కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళందరూ బాప్సం పొందిన జ్ఞాపకం చేస్తుంది కానీ మత్స్సు వార్త మూడవ అధ్యాయంలో మనం చూస్తున్నాము మన ప్రభువు కూడా బాప్సం పొందడం పదకొండవ వచ్చిన చూడండి మత్స్సు వార్త మూడవ అధ్యాయము పదకొండు పదహారు వర్షాలలో నేను మీకు నీళ్ళలో బాప్సం ఇస్తున్నాను కానీ అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తి మంతుడు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి మారు మనసు నిమిత్తమైన బాప్తిజం ఒకటి ఉన్నది కానీ అయితే అంటున్నాడు బాగా అర్థం చేసుకోండి అయితే ఇంకొక రకమైన బాప్తిజం కూడా ఉన్నది ఆ విషయం జ్ఞాపకం మారు మనసు నిమిత్తమైన బాప్తిజం ఒకటి ఉన్నది అయితే మనసారి చదువు అయితే నా వెనక వచ్చువాడు అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తి మంతుడు నేను మీకు మారు మనసు నిమిత్తమైన బాప్సం ఇస్తున్నాను అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తి మంతుడు ఆయన ఎట్లా ఇస్తాడు బాప్సిజం పర్శుధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిజం ఇచ్చాను చూడండి యేసుప్రభు ఇచ్చే బాప్తిజం అసలైన బాప్తిజం ఇప్పుడు యేసుప్రభు మీకు వచ్చిస్తారు ఇక్కడ యేసుప్రభు ఇక్కడికి వచ్చి నీకు ఇస్తాడు ఆ బాప్తిజం మన వాక్యం ఏమంటుంది ఆయన బాప్సమిస్తానని ఉందా లేదా ఆయన ఎంత బాప్సమిస్తాడు ఆత్మతోను అగ్నిలోను ఆత్మతోను అగ్నిలోను బాప్సమిస్తారన్నాడు కాబట్టి చెప్పండి యోహాను ఇస్తున్న బాప్తిజమా లేక ఆయన వెనక వచ్చేవాని బాప్తిజమా ఇప్పుడు అర్థం అవుతుంది మీ తేడా కాని యోహాన్ ఇచ్చిన బాప్తిజము మారు మనసు నిమిత్తమైంది ఈయన ఇచ్చేది పాప క్షమాపణ నిమిత్తమైందని కొరదలు రాసిన మొదటి పత్రిక పంతొమ్మిదో దానికి వచ్చింది గానీ మనకు అర్థం కాదు రెండు రకంలో బాప్సిజాలు ఉన్నాయి చాలా మంది ఏమంటారు తెలుసా రెండు రకాల భాష సంది కుమార్ నామము ఒకటి ఏసు అంటారు అది కాదు మనం చెప్తుంది బైబుల్ ఏం చెప్తుంది అంటే మారు మనసు నిమిత్తమైన బాప్తిజం పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిజం చివరిది క్రొత్తది ఉన్నప్పుడు పాతది పనికిరాదు అదే మనం చూపిస్తా చివరికి వాక్యం ముగించక ముందు ఇంకొద్దిసేపట్లో మారు మనసు నిమిత్తమైన భాప్సం కూడా అవసరమే పాపక్షమాపణ నిమిత్తమైన భాప్సం కూడా అవసరమే ఎందుకు అంటే నీ హృదయం మరాలా నేను పాపిని అనిను నువ్వు నేను పాపిని ప్రవ్వా అని పశ్చాత్తాపంతో నువ్వు ఏడుస్తావు నీ హృదయం ఘోషిస్తా ఉంటది మారు పొందుతున్నావు కానీ నీ పాపములు క్షమించబడలా కదా నీ పాపములు ఎప్పుడు క్షమించబడతాయి రేము రాష్ట్రపతిగా పదవం తొమ్మిదవ వర్షం జ్ఞాపకం చేసుకుంటేనే నీ పాపాలు క్షమించబడతాయి అప్పుడు నీకు పాపక్షమ బాప్తిజం అవసరం వస్తుంది కాబట్టి చూడండి పాత క్రొత్తది వచ్చినాక పాతది పనికిరాదు అప్పుడు బీజేపీ గవర్నమెంట్ డిమోనిటైజేషన్ స్టార్ట్ చేసింది కదా రెండు రూపాయల నోట్లన్నీ మాయం చేసిండ్రా వందల రూపాయల నోట్లన్నీ మాయం చేసిండ్రి రూపాయల నోట్లన్నీ మాయం చేసి ఫైవ్ హండ్రెడ్స్ రెండు మాయం చేసారు ఇప్పుడు తీసిర్రు అనుకోండి మీ బీర్బలాలకు వెళ్ళి పంకిరావు కాదు మీరు వడి తీసుకపోండి మీ పని ఏమవుతుందో నేను ఖచ్చితంగా పోల్సులు పట్టుకెళ్తారు ఎవరవుతుందా కొత్త వచ్చినాక పాతయి చెప్పడం వెరీ ఈజీ కదా కొత్తది ఉన్నాక పాతది పనికిరాదు నేను ఇంకా పాతదాన్నే పాటిస్తా అంటే ఎవరు పిచ్చోళ్ళు చెప్పండి నేను కొత్తది పాటించాను నాకు పాతదే ఇష్టం అంటే పంది బురదల పోయినట్లే ఉంటది కొంచెం కఠినంగా ఉంటుంది అని చెప్పే వాక్యాన్ని కానీ ప్రేమతో చెప్తున్నా దాన్ని బాగా కడుగుతాయి అది కూడా మంచిగా ఉంటుంది చూడడానికి ఇంకొకరు మన గ్రూప్లో అయితే వాళ్ళు ఇంకెక్కడ కూడా ఆలోచిస్తారు అరే బ్రదర్ ఎంత మంచి ఐడియా ఇచ్చిండీ మా నాయన నాకు ఒక బుడిబుడు చెప్పిండు అరే నువ్వు ఏమైనా తిని ఎందుకు డాడీ అంటే మన పూర్వీకులలో ఎవడో అది తిని పిచ్చోడైన్ అన్నాడు సరిపోతుందా అది ఉంది నా మైండ్ లో ఇప్పటికీ కూడా సరే తినేవాడిని నిషేధించాం కదా తినేవాడిని నిషేధించాం తినేవాళ్ళు ఎవరైనా ఎందుకంటే ప్రతిది కూడా శుద్ధి ప్రార్థించేటప్పుడు ఆ ఏ ఆహారం తిన్నా ప్రార్థన చేసినప్పుడు ప్రవ్వా దీన్ని పవిత్రపరచు ప్రవ్వా ప్లీజ్ శాంక్టిఫై దిస్ ఫుడ్ అని ప్రార్థిస్తేనే గానీ నీకు స్వస్థత రాదు అంటేనే గానీ పాయిజన్ కూడా తిందా నీకేం కాదు ఎప్పుడన్నా మర్చిపోయినరా అట్లా చేయకుండా తిన్నాడు అందుకే మీకు రోగాలు వస్తాయేమో అందుకే మీకు కడుపు వస్తుందేమో నాకు అనిపిస్తుంది అట్లా కదా నేనైతే లాట్ శాంక్టిఫై దిస్ ఫుడ్ దీన్ని శుద్ధీకరించి ప్రవ్వా ఎందుకంటే వాక్యం చెప్పింది కాదు మనం వాక్యని పాటించటోళ్ళం అనుభవపూర్వకంగా దాన్ని మనం చూడాలి ప్రవ్వ దీన్ని శుద్ధీకరించి ప్రవ్వా అని నేను తింటా దీన్ని శుద్ధీ ఈవెన్ వాటర్ ఆగితే కూడా నేను ప్రభా ఈ నీళ్ళని శుద్ధీకరించింది ఎందుకంటే అక్కడి నుంచి తొం శాతం రోగాలు వాటర్లకి వెళ్ళి వస్తాయి శాతం రోగాలు వాటర్ల నుంచి వస్తాయి ప్రభా ఈ నీటిని శుద్ధీకరించి ప్రభు వాటర్ ఆటోమేటిక్ గా అది ఫిల్టర్ ప్యూరిఫై కావాలి ఫిల్టర్ ఇస్తే కాదు అర్థమవుతుందా కెంటు ఫిల్టర్ అని అక్వా గార్డ్ అని ఏమేమో పేర్లు పెడతారు అందుకే కూడా వస్తాయి రోగాలు నేను కళ్ళర్ చూసి చెప్తున్నా అక్వా గార్డ్ ఆ కెంటు ఫిల్టర్ అనే నేను చూసిన పురుగులని రిపేరింగ్కి వచ్చినప్పుడు వాడు ఓపెన్ చేస్తే ఆ ఫిల్టర్ అయిన వాటర్ కూడా పురుగులు ఉన్నాయి తెల్లతల్లి తెల్లెతల్లై అంత మోసం ఇది కాబట్టి మనుషులు దేని మీద ఆధారపడుతున్నారు చెప్పండి మనం వాక్యం మీద ఆధారపడుతున్నాం కానీ మనుషులు ఎక్కడెక్కడ పడిగేస్తున్నారు మరి వాళ్ళని ప్రభుత్వం నడిపించే బాధ్యత మనకు ఉందా లేదా ఎవడెక్కడ పోతే ఏం బ్రదర్ అంటారు అది తప్పు బోధ ఎవడి పాపంనా వాడే బ్రదర్ అని తప్పు బోధ ఎవడి పాపంనా వాడు పోవద్దు ప్రతి ఒక్కరు రక్ష పోడాలా ప్రతి ఒక్కరు స్వస్థత పొందాలా ప్రతి ఒక్కరు ప్రభులో ఆనందించాలా అది మంచి బోధ నువ్వు ఒక్క నువ్వు స్వార్థపరుణగా రక్షణ పొందితే సరిపోదు అందర రక్షణ పొందాలా కాబట్టి యోహాను గురించి మనం ధ్యానిస్తున్నాం బాబా జోహాని గురించి నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తి ఎందుకు ఆయన అభిషేకం శక్తి పరిశుధాత్మక నడిపి పరిశుధాత్మక సాదృశ్యం కాబట్టి ఆయనలో పరిశుధాత్మక కార్యం జరుగుతుంది కాబట్టి నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తి మంతుడు నిబంధన ప్రవక్త కంటే శక్తి మంతుడు మన ప్రభు పాత నిబంధన జీవితం కంటే మన ప్రభు శక్తి మంతుడు పాత దానికంటే క్రొత్తదే పవర్ఫుల్ పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన కాలమే పవర్ఫుల్ కాబట్టి మీకు తెలియదు మీరు తెలుసుకోలేదు పవర్ ఎంత ఉందనేది ఒక్కసారి దాన్ని చూసుకోండి ఎంత పవర్ఫుల్ ఉంటుందో ఈ సేవ యేసుక్రీస్తు నామంన ఎంత పవర్ మీకు తెలియదు మీకు తెలియకునే కార్యాలు జరిగిపోతా ఉంటాయి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఎక్కడెక్కడికి తీసుకువస్తుంటే నువ్వు ప్రార్థన చేస్తుంటే మనుషులు స్వస్థతలు పొందుతూ ఉంటారు దయ్యాలు నేను ఎన్నిసార్లు గమనించిన కండారా అసలు ప్రార్థన చేయకముందే వెళ్ళిపోతా ఉంటాయి దయ్యాలు వచ్చేసి వీడు ఆడ ఆ ప్రాంతాన్ని అడుగు పెట్టకముందే అన్ని గ్రామాలలో ఆ గ్రామం అడుగెట్టక అవన్నీ ఆ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతా ఉంటాయి వాళ్ళ తన పాపాలు ఉపయోగకపోతే మళ్ళీ అవన్నీ వాపస్ వచ్చి వాళ్ళ జీవితంలోకి వచ్చి ఇవన్నీ ప్రభువు మనకు కండార చూపించాయి నేను కండారా చూసిన చీకటి శక్తులం కాబట్టి నేను డైరెక్ట్ చెప్పగలను లక్షల కొద్ది చీకటి శక్తులను నేను చూసి చూడగలిగిన మీరు కూడా చూడగలరు అనేది నా బాధ్యత వేరే పాస్తలటా చెప్పలేరు వాడు ఏదో గొప్పను అనుకుంటాడు నేను ఒక్కడిని చూడగలుగుతున్నా నేను స్పెషల్గా ఎన్నుకున్నాను కాదు అందరినీ ఎన్నుకున్నాడు దేవుడు ప్రతి ఒక్కరు చూడగలరు ప్రతి ఒక్కరు విడుదల ప్రకటించగలరు అందుకోరికే కదా మనం ఇక్కడ ఉన్నాం విడుదల ప్రకటించడం కోరికే నువ్వు ఈ లోకంలోకి వచ్చినావు నువ్వు ప్రకటించేదో గొప్ప వీరవేత్త కూర్చుంటే నీతో పాటే ఒంటేగా ఉండి మృతం అయిపోతుంది అది కారానికి వీళ్ళదు నువ్వు అంచలంచలుగా ఎదగాల విశ్వాసంలో ముందుకు పోతున్నా అనేకులకు సువార్త ప్రకటిస్తుంటే అనేకులు ప్రభుత్వ స్వీకరించి వాళ్ళు కూడా గొప్ప దైవజనులు కావాలా అది మన ఆశ మన ప్రార్థన అది నాకంటే నాతో పాటు వాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు కావాలా అర్థమవుతుందా నేను నాకంటే మీరు ఎక్కువ సేవ చేయాలా ఇంకా నా అయిపోతుంది ఆల్మోస్ట్ మా హాంటికి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్సే నా సేవ జీవితం ఎక్కడో నాకు తెలియదు కదా నేను ఎక్కడికి వెళ్ళిపోతానో నాకు తెలియదు ఎందుకంటే దేవుడు నాకు చూపించండి ఏ ప్రాంతంలో మీరు ఎవరు ఆ సేవలో కుటుంబీకులు కూడా సేవలో కాబట్టి నన్ను ఎక్కడ తీసుకెళ్తారో నాకు తెలియదు కానీ మీరు మరీ విజృంభించి సేవ చేస్తారు ఇప్పుడు నేర్చుకున్న ఈ వాక్యాలన్నీ అప్పుడు మీకు బహు పవర్ఫుల్ గా పనిచేస్తాయి మీ సేవలో లక్షల కొద్ది ప్రజలు సువార్త వింటూ ఉంటారు దయ్యాలు విడిచిపెట్టి వెళ్లిపోతా ఉంటాయి అందు మీరు పట్టుదలతో ఎదురుచూడండి ఏ సో చెప్పినా లేదా శిష్యులతో ఏ సేమ్ లో కనిపెట్టుకోనండి అన్నాడు కదా కనిపెట్టుకోమన్నాడు మీ సేవ మీరు కనిపెట్టుకోండి ఒక్కొక్కరి జీవితాన్ని అద్భుతాలు చేస్తాడు నువ్వు చేసే జాబ్ ప్లేస్ లో నీ సేవ ఉంటుంది జాబ్ ప్లేస్ లో సేవ చేయాలి బ్రదర్ వాళ్ళు ప్రార్థన జాబ్ లో అర్థమవుతుందా జాబ్ ప్లేస్ లో నీ బాస్ నితం ప్రార్థన చేయించుకుంటాడు నీ కలీగ్స్ నితం ప్రార్థన చేయించుకుంటాడు నీ సబ్ఆఆర్డినెట్స్ నితం ప్రార్థన చేయించుకుంటారు నీ గురించి సాక్ష్యం అర్థమవుతుందా అనుకోద్దు సమస్తం సాధ్యం దేవునికి నీకుండాల ఆసక్తి ఆ ఆశతో నిన్ను చేయగలవు ఈ వాక్యాలని పాటించగలవు కాబట్టి ఆయన శక్తిమంతుడు ఆయన ఆత్మలోను ఆత్మతోను అగ్నిలోను మీకు బాప్సం ఇవ్వను అవి అంచలంచేరియ దశలు ఆత్మీయ జీవితంలో సేవలు నిన్ను ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ తీసుకుపోయావు అభిషేకాలు అవన్నీ అగ్ని అభిషేకం ఉన్న ఇంకా నిన్ను దుష్టుడు ముట్టగలడా చెప్పండి చీకటి శక్తులు రాగలవా ఆయన అగ్ని దహించు అగ్ని అయినా అంటే ఎంత కోపం ఉంటుంది ఆయనకి కాబట్టి అటువంటి అగ్ని నీలో ఉన్నప్పుడు దుష్ట శక్తులు దగ్గర రాగలవా అవి గజ గజ ఉంటాయి ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాబట్టి ఇప్పుడు చూడండి రోమరాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయంలో నేను త్వరగా దీన్ని చూపిస్తున్నా బాప్తిజం యొక్క సాదృశ్యం దేనికి సంబంధించింది ఆరవ అధ్యాయం నాలుగవ వచ్చిన మరోసారి చదవండి స్టార్ కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపానో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజ్మం వలన మరణములో పాలు పొందుటై ఆయనతో కూడా చూడండి ఆయనతో పాటు మరణించడం ఆయనతో కూడా చాలా తేటగా ఉంది కదా చాలా తేటగా ఉంది కదా బాప్తిజం ఎట్లుంటుంది ఆయనతో పాటు మరణించి బాగా అర్థం చేసుకోండి ఆయనతో పాటు మరణించిన శిలమరణం అంటే ఏమంత జోక్ అనుకుంటున్నారా శిలమరణం ఎట్లుంటే తెలుసు కదా మీకు బహు భయంకరమైన క్రూ క్రూయల్ క్రూసి ఫిక్షన్ ఇంగ్లీష్ లో క్రూసి ఫిక్షన్ ఎక్స్క్రూసియేటింగ్ పెయిన్ అంటారు ఇంగ్లీష్లో ఈ బాధ నొప్పి భరించలేకపోతున్నది తలనొప్పి భరించలేకపోతున్నది నడుము నొప్పి భరించలేకపోతున్నారు బ్రదర్ దాన్ని ఇంగ్లీష్ లో ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అంటారు డాక్టర్స్ వాళ్ళు దాని రాస్త ఎక్స్క్రూసియేటింగ్ పెయిన్ ఆ ఎక్స్క్రూసియేటింగ్ అనే పదం అక్కడికి వచ్చింది క్రూసిఫిక్షన్ క్రూసిఫిక్షన్ అంటే సెలవు మీద సెలవు పడడం అనేది క్రూసిఫిక్షన్ అంటారు ఇంగ్లీష్ లో పదం ఆ క్రూసిఫిక్షన్ అనే పదం నుంచి వచ్చింది పెయిన్ అనేది అట్లుంటది అండి అర్థమవుతుందా నొప్పి అట్లా ఉంటుంది అన్నట్టు అటువంటి శ్రమ అనుభవించడం అని చెప్తుంది వాక్యం ఆయనతో పాటు సెలవు పడడం ఆ వాక్యం ఆయనతో పాటు సమాధి చేయబడ్డాం ఇప్పుడు చూడండి మూడవ అక్షరంలో క్రీస్తు క్రీస్తు యేసులోనికి బాప్తి పొందిన మనమందరము ఆయన మరణంలోనికి ఆయన మరణలోనికి బాప్సం పొందితే మని మీరు ఎడగరా మీరు ఎడగరా వివాదమా ఇంకా వివాదమా బాప్సం పొందినవాడు ఆయన మరణంలో ఆయనతో పాటు సమాధి చేయబడడంలో పాలు పొందినవారు అని మీరు ఎరగరా వాక్యం చెప్తుందని ఎరగరా ఎరుగుతున్నారా మీరు ఇంతకుముందు అటువంటి అనుభవం లేదా మీకు అందుకు రక్షింపబడి బాసం పొందిన వాడికి ఎందుకు కష్టాలు అనుభవం వదిలేదు కాబట్టి మీకు అనుభవం రావాలవన్నీ అనుభవం జరుగుతాయి కానీ నమ్మకం ఏం వాక్యం ఇందులో జీవం ఉంది ఈ వాక్యము నీ జీవితంలో నెరవేరుతుంది కాబట్టి ఆ వాక్యం నీకు వస్తా ఉంటాయి కాస్తాలు అందుకే నేను పద్నాలుగో తారీఖు ఆ కుటుంబానికి చెప్తున్నాను శ్రమలు తప్పక వస్తాయి మొదటి కొనతలు రాష్ట్ర రెండో కొనితల రాష్ట్ర పత్రికలు కదా మనం వాక్యం మొదటి అధ్యాయం రెండో కొనితల రాష్ట్ర మొదటి అధ్యాయము ఏడు ఎనిమిది వర్షాలు అనుకుంటా కదా ఏడు ఎనిమిది వర్షాలలో ఎంతగా శ్రమలు వస్తే అంతగా ఆదరణ విస్తరిస్తుందంట ఒకసారి చదువు దుతారు చదండి ఆయన తెలుసా వాక్యం రెండో కొన్ని రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము ఏడు ఎనిమిది వర్షాలు క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందు ఎలాగూ విస్తరిస్తున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు చూడండి మేము ఎట్లా శ్రమలు అనుభవిస్తున్నామో ఎట్లా విస్తరి విస్తరిస్తున్నాయి అంటే చెప్పండి శ్రమలు శ్రమల్ శ్రమలు విస్తరిస్తున్నాయంటే విస్తరాకు అంటే తెలుసా విస్తరాకులు వేస్తారు కింద దాకా అక్కడికే వచ్చిందా విస్తరించడం అంటే విస్తరాకులు ఎట్లా విస్తరిస్తాయి మొత్తం ఎంతమంది కూర్చుంటే అంతమంది విస్తరిస్తాయి లేవా విస్తరిస్తా ఉంటాయి శ్రమలు అంట విస్తరిస్తాయంట అంటే ఎక్స్పెండ్ అవుతా ఉంటాయి ఎక్స్పెండ్ అవుతా ఉంటాయి శ్రమలు విస్తరించాలా అప్పుడే నువ్వు నిజంగా సేవలు ఉన్నట్టు అప్పుడే నువ్వు నిజంగా విశ్వాసం ఉన్నట్టు ఇది సీక్రెట్ నేను మీకు చెప్తున్నా రక్షింపబడ్డాక నీకే శ్రమలు రాలేదనుకో ఏదో లోపముంది రక్షణ అనుభవంలో నీకు శ్రమలు విస్తరించకపోతే ఈ వాక్యం నెరవేర్తలేదు అయితే అక్కడ ఒక క్లూ ఇచ్చింది ఏం తెలుసా శ్రమలు ఎట్లా విస్తరిస్తాయో ఆదరణ కూడా ఆదరణ ఎప్పుడొస్తా చెప్పండి ఆహా ఆదరణ అర్థమేంది చెప్పండి ఆదరణ ఆదరణ అంటే అర్థమైంది అదొకటి నీకు ఆదరణ ఎప్పుడు వస్తుంది కోటిలో ఒక సిస్టర్ ఉండే ఆమెకి బహు భయంకరమే ఒక వారం నుంచి హెల్త్ బాగుంటలేదంట జ్వరం వస్తుందంట కడుపున ప్లేస్ ఉందంటే అసలు ఆమె గాబర గాబరైపోతుందంట నాకు ఫోన్ చేసింది నేను ఆ టైంలో కార్ లో ఎక్కడో దూరం అటు విజయవాడ గుంటూరు నేను అక్కడ పోయినాక కార్ దిగినాక అప్పుడు ఆమెకు తిరిగి ఫోన్ చేస్తే చెప్పింది నాకు ఇట్లా సమస్య ఉంది బ్రదర్ అంటే నేను ప్రార్థన చేస్తే కార్డు కోసం ప్రార్థించినాక మూడు రకాల టాబ్లెట్లు మెసేజ్ పంపించిన పోయి కొనుక్కొని తీసుకోండి అనేసి తెల్లవారి ఫోన్ చేసిన బ్రదర్ నాకు మంచిగా అయిపోయింది అనేశ్ ఆధారణట్టు అర్థమైంది ఇప్పుడు ఆధారణ ఏంది ఇప్పుడు ఆధారణి శ్రమ మాయం కావడం సమాధానం రావడం సంతోషం రావడం ఆదరణ అర్థమవుతుందా చెప్పండి ఆకలి అంటే విలువ ఎవరిని తెలుసు తిన్నాక తెలుస్తుందా తెలియదా ఇప్పుడు ఆకలి వేస్తుంది మనకు అందరికి టైం అయింది కాబట్టి ఆ సిస్టర్ ఆ సిస్టర్ పేరు మర్చిపోయిన భాస్కరమ్మ సిస్టర్ భాస్కరమ్మ సిస్టర్ మీ కొరకు ఎంతో ప్రయాసంతో వండింది మీ ఆకలి తీర్చడానికి కొరకు ఆదరణ ఆకలి నుంచి ఆదరణ ఆకలి నుంచి విడదల ఈరోజు భాస్కర స్పాన్సర్షిప్ అన్నట్టు ఆ సిస్టర్ ద్వారా ఆదరణ మీకు ఆ రీతిగా ఆదరణకరం నీ జీవితం నా జీవితం ఆ అక్కడెక్కడో సిస్టర్ నేను ఎక్కడో గుంటూరు నుంచి మెసేజ్ పంపించిన మన హైదరాబాద్ లో ఉన్న సిస్టర్కి ఆదరణ వచ్చింది వారం నుంచి లేదు ఆమెకి ఆదరణ వారం నుంచి ఆదరణ లేదు కానీ రాత్రి మంద వేసుకుంటే తెల్లవారికి ఆదరణ బాగా అర్థమవుతుందా ఆమె ఆమె ఆశ ఎక్కడ ఆమెకు ఎట్లా ఫోన్ చేస్తా ఉంది ఫోన్ చేస్తా నేనేమో ఎప్పుడు ఎవరు చుట్టూ మనుషులు ఉంటారు కదా మనుషులున్నప్పుడు అందరితో వాళ్ళతో మాట్లాడుతుంటే ఫోన్ లో మాట్లాడితే బాగుండదు అందుకే ఇంకా చేస్తుంది నాన్ స్టాప్ నాన్ స్టాప్ చేస్తుంది కొంత హ్యాబిట్ ఉంటుంది తప్ప అని చెప్తలేదు ఫోన్ చేస్తే ఎత్తలేదంటే ఈ బ్రదర్ ఏదో బిజీగా ఉండేమో లేక స్టేజ్ మీద ఉందేమో అని అర్థం చేసుకుంటారా చేసుకోరు కదా ఎట్లా మాట్లాడాలా ఎట్లా మాట్లాడాల ఒకసారి చేస్తారు రెండుసార్లు చేస్తారు మూడు సార్లు చేస్తారు నాన్ స్టాప్ మిస్ క్యాల్ చేస్తుంటాయి అప్పుడు ఇక్కడ ఉన్నోడు చేయాలా విరక్తితోనే ఎత్తాలి అంతేనా ఆమె పట్టుదల నాకు విరక్తి కానీ ఈ పట్టుదలకి నేను బానిసం కావాలి తప్పదు మాట్లాడ అంటే క్రైస్తవ జీవితం మాట్లాడుతుంది మాట్లాడాలా బ్రదర్తో మాట్లాడాలా బ్రదర్ తో సిస్టర్తో మాట్లాడాల నుంచి ఫోన్లు చేస్తా కాబట్టి చూడండి శ్రమలు ఉంటాయి శ్రమ నుంచి బయటకు వచ్చినాక ఆదరణ ఉంటుంది అమ్మాయ్యా శ్రమ నుంచి బయటకు వచ్చిన కానీ శ్రమ విలువ తెలిసిందా లేదా అర్థమైందా ఎన్ని శ్రమలు అనుభవిస్తే అంతగా మీకు ఆదరణ సరే ఇంకొక విషయం నేను చెప్తాను బైబుల్ ఉంది లేదా నాకు తెలియదు కానీ చెప్తున్నా నువ్వు ఫలాని శ్రమ అనుభవించకుండా అటువంటి శ్రమ ఉండడానికి నువ్వు సలహా ఇవ్వగలవా తలనొప్పి నీకుండి తలనొప్పి నుంచి విడుదల ఇంకొక తలనొప్పి వస్తే నాకు కూడా ఇట్లాంటి తలనొప్పి వచ్చినది నేను కూడా ఇట్లా చేసినా అను జవాబు ఇవ్వగలవు నీకే తలనొప్పి లేనప్పుడు తలనొప్పి నుంచి ఏం సలహా ఇస్తావు నువ్వు అర్థం అవుతుందా అనుభవం లేకుండా శ్రమకుండా పోకుండా కష్టాల్లో ఉన్న వానికి నువ్వు ఎట్లా సలహా ఇవ్వగలవు ఇండియాలో అన్ని ఉచితం అసలు ప్రతి ఒక్క డాక్టరే కదా ప్రతి ఒక్క బ్రదర్ నాకు ప్రాబ్లం ఉంది అంటే నా బ్రదర్ ఇట్ల చేయ బ్రదర్ అట్లా చేయ బ్రదర్ ఇక్కడ పోయే బ్రదర్ అక్కడ పోతే చేస్తారు కదా అన్ని ఫ్రీ అన్నట్టు కాబట్టి విలువ ఉండదు నేను చూసిన చాలు ఫ్రీగా ఇచ్చే వాటికి విలువ ఉండదు శ్రమకుండా పోయి పొందుకుంటేనే విలువ ఉంటుంది ఈ విషయం బాగా బైబిల్ చెప్తుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరి జీవితంలో ఆదరణకరంగా ఉండాలనిసేందుకు నా నేను ఎన్నిసార్లు ఈ స్టోరీ చెప్తా ఉంటాను లైఫ్ లో జరిగింది నాకు ఒకసారి టైఫాయిడ్ వచ్చింది చాలా సంవత్సరం కితం మాట అప్పటికే నేను సేవలోనే ఉన్నాను టైఫాయిడ్ అంటే వన్ వీక్ నుంచి నేను బెడ్ మీద ఇట్లా అంటే భయంకరమైన తలనొప్పి అసలు ఇట్లా కదలేదు తల ఇట్లన్న ఇట్లా అంత భయంకరమైన తల భారం ఉండే ఆ టైమ్ లో ఆ రోజులలో ఈ మొబైల్ ఫోన్స్ లేవు ల్యాండ్ లైన్ ఫోన్ రింగ్ అవుతుంది నేనేమో లైట్ తీసుకుంటాను ఎందుకంటే దిగలేదు దిగితే ఇట్లా తలనొప్పి ఇట్లా తలనొప్పి భయంకరమైన తలనొప్పి టైఫాయిడ్ అప్పటికే సిప్రోఫ్లాక్సిన్ టాబ్లెట్లు వేసుకున్నా ఎంత వేసుకున్నా అసలు సిప్రోఫ్లాక్సిన్ టాబ్లెట్ వేసుకుంటే టైఫాయిడ్ రెండో రోజుకి మొత్తం తగ్గు నార్మల్ అయిపోతుంది ఆకలి ఆకలి వేస్తా ఉంటది వృక్ష వేస్తూ ఉంటది నాలుక మీద అవి వారమైనా తగ్గుతలేదు నాకేమర్థం కావట్లేదు ఎన్ని మందులు వేసుకున్నా తగ్గుతలేదు ప్రార్థన చేసుకుంటాను ఫోన్ వచ్చి ఫోన్ రింగ్ అవుతుంది నేను ఎత్తలేకపోతున్నాను చాలా సార్లు రింగ్ అవుతుంది ఇందాక చెప్పినట్లు అప్పుడు మెల్లగా దిగిన మూడు నాలుగు సార్లు రింగ్ అవుతుంటే పోయి ఎత్తిన ఎక్కితే మా పెద్దమ్మ కొడుకు ఫోన్ చేస్తున్నాడు చిన్న నువ్వు త్వరగా రావాలా సికింద్రాబాద్ నర్సింగ్ హోమ్ కి మేము ఉండేది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సికింద్రాబాద్ నర్సింగ్ హోమ్ కి రావాలా ఏమైందన్న ఏమైందంటే వాళ్ళ అన్న ఒక నెల నుంచి బెడ్ మీదనే ఉన్నాడు లేస్తలేడు తింటలేడు తావుతలేడు ఏమైందంటే ఇట్లా అన్నకి ఇట్లా అక్కడా అక్కడక్కడ వాళ్ళు ఉండేది కడప కడప నుంచి హైదరాబాద్ తీసుకొచ్చినాం సికింద్రాబాద్ నర్సింగ్ హోమ్ లో వేసినాం నువ్వు వచ్చి ప్రార్థన ఆయననే మంచి సేవకుడు నాకంటే మంచి సేవ చేస్తాడు మంచి ఫేమస్ సింగర్ కూడా ఆయన మీరు ఏ టీవీ ప్రోగ్రామ్ చేసినా పాటలు పాడుతుంటాడు ఆయన ఆయన పబ్లిసిటీ ఇస్తున్నాను మీరు వినొచ్చు ఆయన పాటలు యూట్యూబ్ లో టీవీస్ లలో రాక్షరా ఛానల్స్ ఫుల్ టీవీ ప్రోగ్రామ్స్ ఫేస్బుక్ లో ఎక్కడ చూసిన పేర్లు ఉంటాయి ఆయన పోయినా నేను చెప్పులేసుకుని త్వరగా ఆర్టీసీ కాస్త ఒక బస్ ఎక్కి స్టేషన్ లో దిగి స్టేషన్ నుంచి సెంట్యాన్స్ స్కూల్ వరకు నడుచుకుంటే పోయినా అక్కడ ఉంది అది నర్సింగ్ హోమ్ పోయి అక్కడ పోయి పోయి కూర్చున్నా నాకు సమస్య పేషెంట్ దగ్గర పోయి కూర్చున్నప్పుడు వాడు డాక్టర్ రావడము నర్సులు రావడము ఇంజక్షన్లు ఇవ్వడము ఏదో ఒకటి అర్ధంగా ఉంటున్నా నేను త్వరగా పని చేసుకుని బయటపడాలా ప్రార్థన చేద్దామంటే ఎవడో కూడా అడ్డంగా ఉంటాడు వార్డ్ బాయ్ వస్తాడు వీడు వస్తాడు వాడు నన్ను ప్రేయర్ చేయకుండా అడ్డగేస్తుంటాడు దుస్తుడు ఎవరు తోరనో కానీ ఓపిక చాలా ప్రాముఖ్యమైన సేవలో ఓపికతను కనిపెట్టినా నేను టైం చూసినా ఒక్కసారి విజృంభించిన నీళ్లు తీసుకురాని ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొచ్చారు నీళ్ళు ప్రార్థన చేసిన ఆయన కడుపుకేమైంది కడుపు మీద చేపెట్టి ప్రార్థన చేసిన ఇప్పుడు నీళ్ళు తాగన్నా తాగేసాను నేను ప్రార్థన చేసేసిన అయిపోయింది నేను ఇంటికి వెళ్తున్నా మళ్ళా నాకు మార్నింగ్ చెప్పండి నేను వస్తానని చెప్పిన అనేసి నేను అక్కడ హాస్పిటల్ దిగి మళ్ళా సికింద్రాబాద్ వరకు నడుచుకుంటా పోతున్నా నాకొక్కటారు నాకు తెలియదు అప్పటికి కూడా ఇంటికి పోయేంత తెలియదు నా రోగం నన్ను ఎప్పుడూ విడిచిపెట్టింది నా రోగం ఎప్పుడో విడిచిపెట్టింది సిప్రోఫ్లాక్సిన్ తో నేను రోగము ఇతరులకు ఆదరణకరంగా ఉండడం నీకు కూడా ఆదరణ విస్తరించింది ఆదరణ విస్తరించింది నేను ఇంటికి పోయినాక నాకు నాకు అప్పుడు అర్థమైంది నీకు రోగం ఉంటే నువ్వు సేవల పోవాలా ఇంటిలో కాదు కరెక్టా మనోజ్ భార్య కరెక్ట్ అన్నట్టు సర్టిఫైడ్ అన్నట్టు స్టాంప్ ఎందుకంటే అంత సీనియర్ కదా సీనియర్ సేవకుడు మన దగ్గర కాబట్టి చూడండి ఐదవ వర్షంలో ఆయన పునరుద్ధానంలో కూడా మనం పాల్ పొందాలా అనే విషయం జ్ఞాపం చేస్తుంది అప్పుడే ఎనిమిదో అధ్యాయానికి వస్తాం రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయం నాకు చాలా ఇష్టం ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి అదే అధ్యాయం చెప్తా ఉంటా ప్రతి ఒక్కరికి మీరు చదవండి ఇంటి వెనక రోంగు రాష్ట్ర పత్రిక చాలా ముఖ్యమైన అధ్యాయం పత్రిక ముప్పై వచ్చినాం చూడండి ఎనిమిదో అధ్యాయం ముప్పై వచ్చిన ఎనిమిదో అధ్యాయం రోము రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచను ఎవరిని పిలిచెను వారిని నీతి మంత్రులుగా తీర్చెను ఎవరిని నీతి మంత్రులుగా తీర్చెను చూడండి దేవుడు నిన్ను మహిమ పరుస్తున్నాడు ఆయన పిలుస్తున్నాడు నీతి మంతులుగా తర్వాత మహిమపరుస్తున్నాడు యేసు మహిమ నువ్వే రక్షింపబడ్డవాడే యేసుప్రభు యొక్క మహిమ అర్థమవుతుందా ఎంత రక్షణ పొందితే అంత మహిమ ఆయనకి ఇప్పుడు మీకు ఈ వాక్యం అర్థమైనా మీరు ఏం చేస్తారు చెప్పండి ఎప్పుడ అర్థమైంది వాక్యం మీ ఎంతమంది రక్షణలకు వస్తే అంతగా ఆయనకి మహిమ నువ్వు వర్షం చేస్తే మహిమ రాదు నువ్వు ఉపాసం ఉంటే మహిమ రాదు నువ్వు ఏదో పాఠాలు పాడుకుంటుంటే మహిమ వస్తా అనుకుంటున్నావా కానీ కాదు నువ్వు ఎంత ప్రభు చెంత నడిపిస్తే అంతగా ఆయన మహిమ పరిశ్రమ మహిమ పరసానవు చెప్పండి ఇది ఏ చేర్చాలన్నా చెప్తారా ఎవ్వరు చెప్పలేడు ఎవరు చేయలేడు కూడా ఏ పాశాలు చేయలేడు నాకు తెలుసు ఎందుకు మీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ మనం అట్లుండదు నీకు ఇది బయలుపరచబడింది నువ్వు దేవుని మహిమపరిచే వాడివిలాగా దేవుని మహిమపరిచే దానిలాగా నువ్వు ఉండాలంటే ఏం చెయ్యాలా ఆయన పిలుస్తున్నాడు పిలిచేవాడిని ప్రేరేపించాలని అందుకే నేను సేవ ఇట్లా ఇట్లా ఈ రీతిగా సేవ చేయకుముందు నేను ఏం చేసేవాడిని తెలుసా ఎక్కడ పబ్లిక్ మీటింగ్ ఉన్నా అక్కడ పరిగెత్తవాడిని హైదరాబాద్ చాలా సంవత్సరాలు మాట చెప్తున్నాను నేను ముప్పై సంవత్సరాల క్రితం మాట హైదరాబాద్ లో ఎక్కడ పబ్లిక్ మీటింగ్స్ ఉన్నా బైబుల్ బయట దేశం నుంచి పాస్తే వాళ్ళు రకరకాల భక్తులు వచ్చేవాళ్ళు చెన్నై నుంచి చాలా మంది వచ్చేవాళ్ళు వాళ్ళు వచ్చి సువార్త ప్రకటిస్తుంటే నేను ఆ గ్రౌండ్ చివర్ కూర్చొని ప్రార్థన చేస్తా మీకు తెలుసు ప్రార్థన చేస్తుంది వీళ్ళ పాపాలు ఒప్పుకోవాలని ప్రార్థిస్తుంటే ఈ పాస్టర్ సువార్త చెప్తున్నాడు ఈ పాస్తర్ స్టేజ్ మీద వాక్యం చెప్తున్నాడు వాళ్ళందరూ ఈ వాక్యం వినాలా విని పాపాలు ఒప్పుకోవాల ప్రభు వీళ్ళు రక్షణ పొందాల ప్రభు అని ప్రార్థించాడు ఈ రోజు కూడా అంతే పబ్లిక్ మీటింగ్ పోతే నేనేదో ఉత్తగాపోయి ఆడ పాటలు విని రావడానికి ఆ సీక్రెట్ నేను చెప్తున్నా దేవుని మహిమ పరచాలంటే నువ్వు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఏమని ప్రార్థన చేస్తున్నాడు సార్ నాకు ఇది కావాలా అది ఇది కావాలా అది కావాలి ఇది అది కావాలని ప్రార్థిస్తున్నా అది తప్పు ప్రార్థన ఎందుకు అన్ని పొందినామని ప్రార్థించమన్నాడు అవి ఆయనకు తెలుసు మీకు ఏమ అవసరమో అవన్నీ పర్లేకపోయిన మీ తండ్రికి ముందుగానే తెలుసు కానీ మీరు అసలేం చేస్తలేరు తెలుసా ఆయన నీతిని ఆయన రాజాన్ని మీరు వెతుక్కుతలేరు వెతుక్కొని అది ఎక్కడ పోగొట్టుకున్నారు మీరు వెతకాల అర్థం అది దీపము పెట్టి వెతకాలి ఇలాంటి చీకట్లు ఎక్కడ పోగొట్టుకున్నారు వెతుక్కోండి నీతిని రాజ్యాన్ని అది సేవ జీవితంలో చూడండి ఎంత మంది రషలకు వస్తే అంత మహిమ మన ప్రభుకి ఇంత చిన్న గుంపు ఆయనను ఎంతగా మహిమపరచగలదో ఊహించుకోండి లక్ష మంది ఉంటే చర్చిలో ఏం లాభం మహిమనే వస్తలేదే కోట్ల కొద్దీ చర్చిలో ఉంటే ఏం లాభం మహిమ వస్తలేదే చిన్న గుంపు ఆయనను మహిమపరచగలదు ఇన్ఫర్మేషన్ ముఖ్యమైన బైబుల్ వాక్యం ముఖ్యమైన అన్నిటికంటే నీవు చేసే విధానాలు కావు నువ్వు వరగెత్తి అక్కడిక్కడ వరిగెత్తి దొరిని దొరి చేసేది గానే కాదు ఈ ఇన్ఫర్మేషన్ నీకు విడదల ఇది నీకు నీ జీవితంలోకి వచ్చింది అప్పుడు కార్యాలు స్టార్ట్ అవుతున్నాయి నువ్వు దేవుని మహిమ పర్చుకుంటా పోతే నీ జీవితం ఎటు తెలుసా నిన్ను ఇంకా మహిమ పరచడంందా లేదా దాకా వాక్యం చేశాను నిన్ను ఇంకా మహిమపరుస్తాడు దేవుడు నువ్వు ఇంకా మహిమపరుస్తావు దేవుని ఆయన నిన్ను మహిమ పరచ అంటే ఆయన పవర్ నీ మీదకి వచ్చేస్తానే ఉంటుంది నువ్వు ఇంకా నేను మహిమ పరుస్తా ఉంటావు ఇంకా నేట్లు తీసుకుపోతుంటావు సిగ్గుపడవు ఎక్కడ పోయినా సిగ్గుపడవు లేదు భయపడవు ఈ శరీరం ఆల్రెడీ తెచ్చిన శవం దీనికి నేను భయపడాను దీనికి ముళ్ళు గుచ్చుకున్న ఏం కాదు శవానికి ముల్లుగుచ్చుకుంటే ఏమవుతుందా ఏమీ కాదు నేను ఖచ్చితంగా అనేకులకు ఈ యొక్క సువార్త ప్రకటిస్తా మొహం అంట వాడు వింటాడో వాళ్ళు విన్నాడో వాడు కొడతాడో కొట్టడో కొట్టని దాన్ని పడతాం మనం కానీ వాడైతే ఆత్మ రక్షణ చూస్తా కదా వాడికి ఎక్కడో అది నాటుకుండా విత్తనాం మొలకెత్తుందా లేదా ఇప్పుడు కాకుండా రేపు మొలకెత్తుంది మొలకెత్తని దాని కొరకు మనం దెబ్బ తిన్నా చాలు అది ఇంకా మహిమని ఎన్ని తండ్రి తింటే అంత మహిమ అట్లెవరు చెప్పారు కదా బ్రదర్ ఆ బ్రదర్ తంతర్ బ్రదర్ కాబట్టి చూడండి ఆయనను మహిమ పరిచే వారి సేవ జీవన విధానం ఎట్లుంటది క్రమం సరైన బోధలో మనం ఉన్నప్పుడు ఆయనను మహిమ పర్చగలం కేవలం ఆరాధన చేసుకుని ఇంటికి పోతే కాదు అది క్రైస్తవ జీవితం మనం ఉన్నది అటువంటి జీవితం కాదు ఆయన బయట ఉంటే నువ్వు లోపల ఏం చేస్తున్నావు అని ఎన్నిసార్లు నేను మీకు హెచ్చరించిన ప్రారంభాలు చూపించిన ఆయన బయట తలుపు కొడుతున్నాడు వీళ్ళేమో లోపల హాలల్లి పాటలు పాడుకుంటున్నారు చెప్పండి ఎవరికి వాడుతున్నారు వీళ్ళు ఆయన బయట ఉండి తలుపు కొడుతుంటే కూడా పట్టించుకుంటలేరు శ్రీని మీరాల గురించి నేను సార్ మీకు చూపించిన ఆమె నిద్రమత్తు గలదై మంచం మీద పండుకొనుంది తన ప్రియుడు వచ్చి తలుపు కొడుతుంటే తెలుస్తుందా సర్వలే పో ఇంక పో మలరా పో ఇచ్చపోడు నాకు అర్థం కాదు పోయి మలరా అని చెప్పడానికి సంగనికి సాదృశ్యంగా ఉంది స్త్రీ సోమరిలాగా బతకస్తులు రాలాగా పండుకొని మంచం మీద తన ప్రియుడు వస్తే తల్పు కొడుతుంటే కొట్టి కొట్టి అక్కడ ఆమె తర్వాత దుఃఖపడతా ఉంటది మంచికి తడుస్తూ చలికి భరిస్తూ అనే తల్పు కొడుతుంటే కూడా సోమరి లోపల వండుకుని తెరవలేదు సంగం సంగం తెలుస్తుంది ఏం పాడుతుంది ఎవరు పాడుతుందో వేరే ఒక వాక్యం చూపిస్తే నేను చాలా కాలం ఏం పాడుతుందో ఎవరు తెలదు ఏం ఏం ప్రార్థన చేస్తుందో ఎవరు తెలియదు తెలియని దాన్ని ఆరాధిస్తుంది సమరస్తితో మన ప్రభు అమ్మా మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు మేము తెలిసిన ఆరాధించినమ్మా అని చెప్పిండి అక్కడ అదే జరిగింది చివరికి ఆయన కొట్టి కొట్టి తలుపు విసుగు జి వెళ్ళిపోయి ఆయన ప్రేమ నేను గ్రహిస్తున్నాను మంచికు దుకుంటూ వణుక్కుంటూ సంఘం కొరకు ప్రయాసపడుతుంటే సంఘం లోపల కంఫర్టబుల్ గా మంచి ఉలెన్ బెడ్షీట్ మీద వేసుకొని పండుకొని కంఫర్టబుల్ లైఫ్ ఏషాగు జీవితం కదా కంఫర్టబుల్ లైఫ్ శ్రమల వద్దే వద్దు శ్రమలే వద్దు ఎంజాయ్మెంట్ ఫుల్ పండగ వస్తే చాలు ఫుల్ ఎంజాయ్మెంట్ బాహుశ్రమలా గుండా క్రైస్తవ జీవితం పోతున్న తర్వాత ఆమె తర్వాత కొంచెం సేపటికి మంచం దిగి వచ్చి తలుపుగొట్టు తెరిస్తే ఎక్కడుంటాడు వెళ్ళిపోయిండు పెళ్లి ప్రియుడు తన కాబోయే భర్త ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయింది వెళ్లిపోయి సంత వీధిలో తిరిగింది వెతికింది నా ప్రియుడు మీరు చూసిండ్రా అక్కడ చూసిండ్రా ఇక్కడ చూసిరా కొందరు పట్టుకొని తన్నిం రేదా వాక్యం కొందరు పట్టుకొని కొట్టినరా చూడండి ఒక్కసారి ప్రభు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా కానీ నువ్వు తనలు తినాక తప్పదు అట్లీ బుద్ధి కానీ ఆయన మంచిగా చెప్పినప్పుడు వింటారు అవున వింటలే నువ్వు విన్నావు కదా మనుషులు కూడా వింటారు అన్న ఆసక్తితో నువ్వు చెప్పు నేను విన్నాను తనలు తినకుండా నేను విన్నాను నన్ను చాలాసార్లు వచ్చారు కానీ ఎవరు దొరకలేదు ఎవరు కొట్టలేకపోయినా దగ్గరకు వచ్చి కూడా కొట్టలేకపోయారు ఎందుకు కొట్టలేదు చెప్పండి నేను ఆల్రెడీ తనులు తిన్ను కాబట్టి ఇంక అడిషనల్ తనులు నా మీద ఏం పని ను కాబట్టి నువ్వు ధైర్యంగా ముందుకోవాలి భయపడద్దు వాడు అన్నాడని వీడవడానికి భయపడద్దు వాడు నేను బాప్సం అడ్డగించిండ వాడిని ఆత్మతో నువ్వు మాట్లాడు ఏసుకృష్ణ గెట్ అవుట్ ఫ్రామ్ దిస్ ప్లేస్ వాడు నోరు మూసుకుని వెళ్ళిపోవలసింది నీ హృదయంలో అనుకోవాల నోట్ మీద అన్నది వాడు కోపం వస్తుంది శర్రము కాబట్టి కాబట్టి నీ హృదయంలో ప్రార్థన చేసేటప్పుడు నువ్వు నీ నోట్లో ప్రార్థించుకోవాలా ఏసుకృష్ణ ఆగ్పిస్తు ప్లేస్ నీకే అధికారం లేదు ఏసుకృష్ణ ఇది నా స్థలం నేను ఇక్కడ ఎక్కడెడబెడితే నా అడిస్తాడు దేవుడు కాబట్టి నేను స్థలం నాదే నువ్వు ఇక్కడ డిస్టర్బ్ చేయడానికి వెళ్లేదు సైతానా నువ్వు ప్రభు విషలను ఎప్పుడు మనస్కరించలేదు నీకు ఇప్పటికూడా అర్థం కాదు ఏ శ్రీకృష్ణుని కాక్యప్రిష్ణుడు నుంచి నువ్వు ఉన్నదే ఇల్లీగల్ ఈ లోకంలో ఆ వాక్యాన్ని మీకు చూపించిన చాను నువ్వు విన్నదే ఇల్లీగల్ గా ఈ లోకంలో ఇది మనిషికి తప్ప ఏ ఆత్మకి స్థలం లేదు ఈ స్థలం ఈ భూమి నువ్వు ఉన్నది ఇలీగల్ గా ఏసుకృష్ణ వెళ్ళిపోయి నుంచి వాడు వెళ్ళిపోవాల్సిందే అడ కార్యం జరగాల్సిందే ఇది ఆత్మీయ పోరాటం క్రైస్తవ జీవితం ఆత్మీయ పోరాటం బాప్తిజంలలో ఎన్నో వివాదం ఉన్నాయి ఇన్ఫాంట్ బాప్టిజం నేను వచ్చింది ఆ చర్చ్ నుంచి సిఎస్ఐ ఆంగ్లికన్ చర్చ్ అంటారు దాన్ని టూ ఇయర్స్ ఓల్డ్ చర్చ్ అది తొమ్మిది పది పది రోజుల పిల్లోనికి బాప్సమిస్తే ఏమని అర్థం ఉందా ఇన్ఫాంట్ బ్యాప్టిజం పనికిరాన్ బాప్టిజం ఇంకో నేను పేర్లు చెప్పాను కాబట్టి మీకేం ప్రాబ్లం లేదు మీరు వెతుక్కోండి ఏంది జెండా ఉంటుంది బాప్తిజం అంటే ఏందంటే జెండా చుట్టూ తిరగాల అంతే బాప్తిజం అన్నీ ఉన్నాయి రకరకాల బాప్తిజం ఉన్నాయి పెండ్లి ముందు బాప్తిజం లేకపోతే నో పెండ్లీ కాబట్టి ఎవడు ఇష్టం వచ్చినట్లు వాడు పోయిన వివాదం తీర్చుకోలేకపోతున్నారు దేవుని దగ్గరికి వచ్చి పెద్దవాళ్ళకే బాప్తిజం ఎందుకంటే వాడు తెలుసు పాపి అనేసి చెప్పుకోగలడు కాబట్టి దాని తర్వాత నీళ్ళలో బాప్సం లేక చిలకరించి బాప్సం ఇవ్వాలనా ఇవ్వడబడితే వాడు తయారు చేసుకున్నాడు విధానాలు రకరకాల బాప్తీస్ వాళ్ళ గురించి కాబట్టి చివరిగా వచ్చింది విధానం తండ్రి కుమార పరసాత్మ నానా లేక యేసు క్రీస్తు నామంలోనా కొందరు అయితే ఏసు నామే వాడతారు గాని వాడతలేరు ఏసు అని వాడతలేరు మనం ఏసు క్రీస్తు అని వాడతాం మీకు తెలుసలేదు ఒక్క చర్చ్ గ్రూప్ ఉంది నేను చెప్పాను పేర్లు మీకు అవసరం లేదు నాకు అవసరం లేదు బట్ నా అళ్ళకి దొరికింది కాబట్టి నేను చెప్తున్నాను ఏసు అని మీకు బాప్సం ఇస్తున్నా అంట ఉత్త వాడుతారు కానీ సంపూర్ణంగా ఏసు క్రీస్తు నామన్ బైబిల్లో ఆ ఉచ్చారణ వాడతలేరు వాళ్ళ గురించి మనం నేను వ్యతిరేకిస్తలేను మీకు తెలవాలి ఎందుకంటే మీరు సేవకులు మీరు అందరూ రేపు బాప్సం ఇవ్వాల్సిన వాళ్ళు నేను చెప్తున్నాను మీరు అందరు బాప్సం ఇవ్వాలా ఎందుకంటే మీరు ఇవ్వకపోతే ఒక్కడ ఎట్లు ఇస్తారు చెప్పండి అది రాంగ్ విధానం అందరు పంచుకోవాలా అందరికి రిలీజ్ చేసేసినాం కాబట్టి వాక్యము ఇది రిలీజ్ అయిపోయినాక మీ జ కార్యం జరుగుతూ ఉంటుంది మీరు పోయి చేయాలా మీకు తెలుసు నేను చెప్పలేదు ఎప్పుడు కానీ కొంచెం కష్టం చెప్పడము మద్దలిని మరియా స్త్రీలకు బాప్సమిచ్చాడు ఇది ఒకటి తెలుసు ఎవరు తెలియదు ఏ పాస్ చెప్పలేదు నాకు తెలుసు ఎందుకంటే ఆ రోజుల స్త్రీలని పురుషులు ముట్టడానికి వెళ్ళదు కాబట్టి శిష్యులు మగవాళ్ళకి బాప్సమిస్తే మద్దలిని మరియా ఆడవాళ్ళకి బాప్సమిచ్చాడు సరే ఇప్పుడు ఆఫరెంట్ మరి మనం ఎప్పుడు వ్యత్యాసాలు చూపించాం గాని సంఘం వ్యత్యాసాలు చూపిస్తాయి మీరు కూడా అంత జనగా నాకు తెలుసు మీరు చేయలేరు నాకు తెలుసు నేను చూసిన ఒక స్త్రీ ప్రభరతి భోజనం ఇవ్వడం నేను పొందిన కూడా ఆమె చేతిలో ఇదేం బ్రదర్ నువ్వు అంత కొత్తగా చెప్తున్నావు మన నీ కళ్ళకి ఏదో దొరుకుతాయి మీ కళ్ళకి దొరకవు అవి నా కళ్ళకే దొరుకుతాయి నేనే అనుభవపూర్వకం పోతాం ఇందులో యూదుడని గ్రీసు దేశాసుడని స్వతంత్రుడని స్త్రీ అని పురుషుడని మల్ మంచిగా చెప్తాం వాక్యం వాక్యం పాటించడు పాటించాడు లేదు పాటించరు భేదం లేదని చెప్తారు పాటించరు నేను పాటించట్టు అర్థమవుతుందా పాటించాలా పాటిస్తేనే కార్యం జరుగుతాయి పాటించకపోతే నీ విశ్వాసము ఒంటిగా ఉండి మృతం అయిపోయి తిరిగి వచ్చినప్పుడు నేను వాక్యాన్ని ముగిస్తున్నా మనుషుకు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనునా భూమి మీద ఉంటదా ఉంటుందా ఏడు ఆయన ప్రశ్న ఇస్తున్నాడు మీరేం చేస్తారు ప్రవ్వా మేం ప్రయాసపడతాం ప్రవ్వా విశ్వాసాన్ని భద్రపరచడానికి ప్రయాసపడతాం ప్రవ్వా ప్రతి విశ్వాసాన్ని ప్రిజర్వ్ చేయడానికి మేము ప్రయాసపడతాం ప్రవ్వా మాలో విశ్వాసం కొరకు మేము ప్రయాసపడతాం ప్రవ్వాక్యం ఉంటేనే కదా విశ్వాసం వాక్యం మాయమైపోయే కాలం బైబిల్స్ మాయమైపోయే కాలం వాక్యం మాయమైపోతే విశ్వాసం మాయం మాలాకి గ్రంథం మొదలుకొని మా అత్తవార్త వరకు విశ్వాసం లేదనే నేను ఎన్నిసెలు రుజుపరచిన ఎందుకంటే బలులరిపోయిన బంద్ ప్రొఫెషనల్ బంద్ మూడు సంవత్సరాలు మనుషులు శారీరకంగా జీవించారు ఆ టైంలో మన ప్రభుత్వ డార్క్ ఏజెస్ ఆఫ్ లైఫ్ అది డార్క్ ఏజెస్ డార్క్ డార్క్ పీరియడ్ ఆఫ్ హిస్టరీ అంటారు బైబుల్లో కాబట్టి చూడండి ఇంకొక వాక్యమైన టైం లేదు బహు ఆలస్యం బహు ఆకలి కలిగిన వాళ్ళు మీరు మీకు మరకు మంచి ఆహారం సిద్ధపరచబడింది సమృద్ధిగా తిన ఆశిస్తారని వచ్చిందా నేను ఎవరు స్పాన్సర్ చేసే వాళ్ళ సమృద్ధిగా తినండి అందరు తినండి గురించి కూడా ఆలోచించండి రైట్ అందరి తినండి ఇతరుల గురించి ఆలోచించండి ఒక్కటి వాక్యం చెప్పాలా అది నువ్వే చదువుతుంది నా పక్షంగా కొలుసు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఎవరికొచ్చిందా నీకు వచ్చింది సార్ మరి సెలెక్ట్గా ఉన్నారు సార్ ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం నువ్వు ఎందుకు సెలెక్ట్గా ఉన్నావు చెప్పాలి కదా నువ్వు ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచ్చిన ఇప్పుడు చూడండి బాప్సం పొందిన వాళ్ళందరి జీవితం ఎట్లుంది నువ్వు మూసుకొని కూర్చున్నావు దాన్ని చదువు గట్టిగా చదువు క్రీస్తు చేసినందు ఆయన మనకు చేసిన ఉపకారము ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబోయుగములలో కనపరచ నిమిత్తము క్రీస్ చేసినందు మనలను ఆయనతో కూడి లేపి పర్లోకమందు ఆయనతో కూడా కూర్చుండూ పెట్టును అనుందా పెట్టాను కూర్చుండను పునరుద్ధానం అయినాక బాప్సం పొందినాక నీ జీవితం ఎట్లుంటద పర్లోక మంది నిన్ను కూర్చుండ పెట్టాను పాస్టెన్స్ ఇంగ్లీష్ లో గతంలో చెప్తాడు పెట్టెను అంటే మీరు ఈ క్షణము ఆయన సన్నిధిలో కూర్చున్నారు మీకు తెలియదు నేను కళ్ళార చూడగలగాను ఈ కళ్ళు కాదు మీరు స్పెషల్ ఈ బ్రదర్ అని ఈ కళ్ళు కాదు నా హృదయ నేను చూడగలను ప్రభుత్వ పాటు సిం అతనితో పాటు అక్కడ కూర్చున్నాను పరలోకంలో ఎన్నిసార్లు నాకు అనుభవం జరిగింది వాళ్ళు ఏమేమో మాట్లాడుతుంటారు నేను వింటూ ఉంటాం కానీ కిందికి వచ్చినాక ఏం కాదు నా మర్చిపోతాం అక్కడ ఆత్మకే తెలుస్తాయి అవన్నీ ఆ అనుభవాలు మీకు వస్తాయి మీరు దాని రుచి చూడగలరు ప్రభు వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నాను ఎందుకు తెలుసు భవిష్యత్తు గురించి మీకు తెలుస్తాయి నేను చూపించగలిగాను ఎన్నిసార్లు భవిష్యత్తుకు సంబంధించినవి ఆర్థిక స్థితి పతనం కావడం 2008 థౌజండ్ ఎయిట్ లో చూపించాను నేను ప్రపంచమంతటా ఎకనామిక్ సిచువేషన్ ఫెయిల్ అవుతుంది దాని తర్వాత ఈ వైరస్ వల్ల మనుషులు కుప్పల్ కుప్పల్గా కూలీరని నేను చూపించిన టూ థౌజండ్ ఎందుకు నాకు అర్థమైంది చెప్పండి నేను ఎట్లా చూడగలిగిన చెప్పండి నేను చూడగలిగినప్పుడు మీరు కూడా చూడగలరు కదా ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది మీరు ఆయనతో పాటు కూర్చున్నారక్కడా అని నీకు చెప్తున్నాడు ఏం జరగబోతున్నాయో తన బిడ్డలకు చెప్పకుండా ఏం చేయడు అబ్రాహ్మ లకు ఏం చేయలేదు నోవర్కి చెప్పకుండా ఏం చేయలేదు దేవుని బిడ్డలకు చెప్పకుండా ఏది చేయలేదు దేవుడు ఎవసేపు చెప్పకుండా ఏడా తన బిడ్డలకు చెప్పకుండా ఏం చేయడానికి అన్ని వాక్యలు నేను మీకు కాబట్టి రాబోదేలా ఏం జరగబోతున్నాయో అవన్నీ మీకు చెప్తాడు అర్థమవుతుందా సరే నేను ఆల్రెడీ రోజు మార్నింగ్ నుంచి రిలీజ్ అవుతున్నాను వైటమిన్ డి సొల్యూషన్స్ తీసుకోండి మీ ఇమ్యూన్ సిస్టమ్ అభివృద్ధి చేసుకోండి వైటమిన్ డి సొల్యూషన్స్ మీకు దీర్ఘంగా సిక్నెస్ ఉంటే వైటమిన్ డి సొల్యూషన్స్ వస్తే మనకు తెలుసు అది బ్రదర్ చెప్తాడు వైటమిన్ డి సొల్యూషన్స్ అని నాలుగు ఉంటే చిన్న చిన్న బాటిల్స్ అవి అవి యాక్చువల్గా వారానికి ఒకటి తీసుకోవాలి కానీ ఈ సీజన్ లో రోజుకొకటి తీసుకోండి నాలుగు రోజులకి చాలు తీసుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఇంకా మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఈ వైరస్ నుంచి త్వరగా బయటపడాలంటే ఇన్ఫెక్ట్ అయినా కానీ నేను చెప్తున్నా ఎవరైనా ఇన్ఫెక్ట్ అయినా గానీ ఈ నాలుగు బాటిల్స్ తప్పక మీరు తీసుకోవాలా మీరు ఐసీలోకి పోకుండా హాస్పిటల్ చోటు తిరగకుండా త్వరగా ఉపశమనం పొంది విడుదల రావాలంటే ఇది నేను చెప్తాను మీకు నాకు ఎందుకు వచ్చింది బ్రదర్ ఆయన ఏడవడానికి వీల్లేదు వస్తే ప్రాబ్లం లేదు ఆయన ప్రతి దాంట్లో నేర్పించేవాడు లేదు కాబట్టి సరే మనకు అందరికీ రాలేదని మన మీద వీరవీగం మనకు ఒక వాగ్దానం ఉంది కాబట్టి రాలేదు కానీ ఒకవేళ నీకు తలుల్తే మటుకు నేను మీకు చెప్తున్నా డెక్సెల్ అనే ఆ సిరప్ నాలుగు బాటిల్స్ ఉంటాయి చిన్న బాటిల్స్ రోజుకొక బాటిల్ తెల్లవారి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ కి ముందు ఆ బాటిల్ ఇట్లా తాగేసా మొత్తం అట్లా నాలుగు రోజులు తాగేసి మర్చిపోండి సిక్స్ మంత్స్ వరకు ఏం కాదు కాబట్టి దేవుడు మనకు జ్ఞానం ఇచ్చిండు ఫస్ట్ వేవ్ నేను చెప్పినాను మన వాళ్ళు అందరూ తీసుకున్నారు మొన్నొక్కనే సాక్ష్యమిస్తున్నాడు బ్రదర్ మీరు చెప్పినట్లు మేమందరం తీసుకున్నాం అయితే మేమందరం కొన్నాం ఆ బాటిల్స్ నాలుగు నాలుగు బాటిల్స్ అంటే ఒక్కొక్క ఒక్క కుటుంబంలో నలుగురు ఎన్ని బాటిల్స్ పదహారు బాటిల్స్ పదహారు బాటిల్స్ అట్లా కొన్నాం ఒక బ్రదర్ ఉన్నాడు ఇంకో బ్రదర్ మన సర్కిల్ అని ఆయనకు కూడా ఇచ్చినాము కానీ మేమందరం వాడినాము ఆయన ఒక్కడ వాడలేదు ఆయనకు ఇన్ఫెక్ట్ అయింది అంటే బాటల్ వాడనందుకు ఇన్ఫెక్ట్ కాలేదు అవిదేత చూపిస్తుంది మళ్ళా ఆ బ్రదర్ హీలింగ్ ఇప్స్ ఉన్నాయి ససత వరలున్నాయి ఆయన ప్రార్థన చేస్తే మనుషులు కుప్పలు కుప్పలు పడతారు ఆయన కూడా నాకు అర్థమైంది అప్పుడు ఇది మందు కాదు విధేయత విధేయత ప్రకారంగా మీరు పోగలితేనే ఆయన కాపుదల మీరుంటారు అటువంటి కాపుదల మీరుండాలా అన్న విషయం మీకు వాక్యం జ్ఞాపకం చేస్తుంది చూడండి హెబ్బిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం కొలసీ ఎవరికి వచ్చేది కొలసీలు చదవండి సార్ మీరు మీకు మీకు ఒక పని అప్పగించబడింది కాబట్టి మీరు చేసేసే నేనే అడ్డంకంగా ఉండద్దు ఇప్పుడు చూడండి పునరుద్ధం పొందిన వాళ్ళ సంగతి బాప్ పొందిన సంగతి మీరు క్రీస్త కూడా లేపబడ్డవారు సమాధి తొట్లకెళ్ళి బయటకు వచ్చిన వారు మీరు క్రీస్త కూడా లేపబడినవారు అయితే వెదకండి పైనన్న వాటిని వెదకండి ఈ లోకంలో ఉన్న వేదవాటి ఈ లోకంలో ఉన్న జ్ఞానం అంతా మరణానికి దారితీస్తూ ఉంటది పరలోకపు జ్ఞానం వెతకండి పైన వాటిని వెతకండి పరలోకానికి సంబంధించిన విషయాలు వెతకండి పర్లో రాజ్యం ఎక్కడా లేదు మీ మధ్యలోనే ఉంది దేవుని సంఘానికి సంబంధించిన విషయాలు నేర్చుకోండి దేవుని రాజ్యం ఎట్లా ఉంటుందో నేర్చుకోండి దేవుని రాజ్యానికి సంబంధించిన వాక్యాలు నేర్చుకోండి ఉపమానాలు నేర్చుకోండి పర్లవ రాజ్యం ఎట్లా తగ్గిపోయిందో నేర్చుకోండి అని చూపిస్తున్నాడు ఇవన్నీ వాక్యాలు పైనున్న వాటినే వెతకండి దేవుని వాక్యాన్ని సమృద్ధిగా వెతకండి బాప్సం పొంది బయటికి వచ్చిన వాళ్ళందరూ దేవుని వాక్యం మీద నానబడాల మీ జీవితాలు దేవుని వాక్యంలో నానబడల మీ జీవితాలు అది వాగ్దానం అది పైన వాటిని వెతుక్కోండి ఎవడు వెతకనేది ఎవడికి ఎవడు వెతుకుంటే వాడికి దొరుకుతుంది నీకేం దొరుకుతుందో నాకు దొరకదు నాకేం దొరుకుతుందో నీకు దొరకదు నీకేం దొరికిందో నాకు దొరకదు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి నీకు దొరికిన వాక్యాలు నాకు దొరకవు నువ్వు వచ్చి ఇక్కడ వాక్యం చెప్తే నాకు అప్పుడు కనువి నాకు దొరకనేది ఈ వాక్యం మీ ప్రొరికింది ఈ ప్రేం దొరికింది మీరు అట్లా కాంపిటీషన్తో నీ వాటిని నేను వెతుకుతున్నాను అట్లా నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ఈ స్టేజ్ మీద నిలబడ్డావంటే వీడికి ఏదో దొరికింది అందుకు కూడా వచ్చిన వాడేంటి ఇక్కడ అంతేనా మీరు ఒకట తయారు కావాలా మీరుట తయారు కావాలి వెతుక్కోండి వెతుక్కొని వచ్చి చెప్పండి సంఘానికి నేను ఇది నాకు ఇది దొరికింది నువ్వు వెతుక్కున్నా నీకేం దొరికింది అట్లా క్రైస్తవ జీవితం ముందు పోయినప్పుడు పరలోకము సంపూర్ణంగా దొరుకుతుంది ఆపడే ఆయన లోకంలోకి వస్తాడు మన మధ్యలో నివసిస్తాడు శాశ్వతంగా మనం ఆయనతో పాటు అటువంటి భాగ్యం ప్రభు మనకి ఇవ్వాలా కాబట్టి చూడండి నేను ఇంకొక వాక్యం ఉంది అది చూపించాల లేదా అని ఆలోచిస్తున్నాను మీ హృదయాలు కట్నం చేసుకోవద్దు చూడండి ముప్పై హెబుల్ రాష్ట్ర పత్రిక అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నేడు మీరు ఆయన శబ్దం వినియడలా అరణ్యంలో అరణ్యంలో శోధన ఇది అరణ్య దినం ఇది అరణ్యం ఇది లోకం అరణ్యం శోధనలున్నాయి రెండు వేల నుంచి శోధన నడుస్తూనే ఉంది భయంకరమైన శోధన రోగం కాదు ఆర్థిక స్థితి అన్ని కొలాబ్స్ అవుతున్నాయి చూడండి ఇప్పుడు దినమందు కోపము నేను చెప్పే వాకే మీ కోపం పుట్టించచ్చు అయినా గానీ హృదయం మీ హృదయంలో కఠినం చేసుకోకండి మీ హృదయాన్ని కఠినం చేసుకోకండి వ్యాక్సిన్ తీసుకోద్దంటే కఠినం చేసుకోకండి నేను చెప్పాను ఇప్పుడు ఎందుకంటే పోలీసులు పట్టుకుంటున్నాను ఇప్పుడు చెప్తే ఎందుకంటే నిఘా చేసారు ఎవరు వ్యాక్సిన్ వ్యతిరేకంగా వాడిని పోలీసులు పట్టుకుంటారు అర్థమవుతుందా నేనైతే టూ ఇయర్స్ కితే ఎగ్జాక్ట్లీ ఏ మంత్ ఏ డేట్ లో వ్యాక్సిన్స్ ప్రపంచంలో స్టార్ట్ అయితే కూడా చెప్పిన రికార్డింగ్ ఉంది నేను సాక్ష్యం రికార్డింగ్ సాక్ష్యం డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వ్యాక్సిన్ స్టార్ట్ అయితే అని ఎప్పుడు తొమ్మిది నెలల ముందే చెప్పిన ఎగ్జాక్ట్లీ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వ్యాక్సిన్ స్టార్ట్ అయింది ప్రపంచంలో దాని తర్వాత కొన్ని విషయాలు చెప్పిన ఇప్పుడు నేను చెప్పాను పబ్లిక్ లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వాక్యాలు వినండి ఇంటర్నెట్ లో ఆ వ్యాక్సిన్ ధర వచ్చేది అనేది దాని తర్వాత చెప్పినా కూడా ఇది ఒక్క వ్యాక్సిన్తో సరిపోదు బ్రదర్ ఇంకొక డోసు ఇస్తారు ఇంకొక డోసు ఇస్తారు ఇంకొక డోసు నాలుగు డోసులు నాకు ఇంకొక నాలుగు డోసులు ఇంకొక నాలుగు డోసులు జీవితాంతం వేసుకోవాలని చెప్పు జీవితాంతం డోసులు డోసులు డోసులు డోసులు వేసుకుంటే నీ శరం ఏం కావాల అసలు నీ శరంలో ఏ అవయవం పనిచేయవు పిచ్చంలాగా మూల పడి ఉంటావు నీకేం తెలియదు ఏం జరుగుతుందో ఈ లోకంలో ఆ సచ్చిన శవం లాగా పేరేస్తారు ఎందుకంటే నేను మీకు ఒక్కరికే చెప్పేది ఆ వ్యాక్సిన్స్ లో ఏముంటుందో పదార్థం నేను ఇప్పుడు ఓపెన్ లో చెప్పాను అది వ్యాక్సిన్స్ లో ఒక పదార్థం ఉంటది అది మొత్తం డిస్ట్రాయ్ చేస్తుంది మనుషులని అది ఎవ్వరికి తెలదు ఏ కాబట్టి నువ్వు ఎదుగుయగలుగుతున్నావు బ్రదర్ నాకు చూపిస్తారు దేవుడు నేను వెతుక్కుంటే దొరుకుతుంది వెతికేయటానికి తప్పక దొరుకుతుంది అడుగుడు ఇవ్వబడును తట్టుడి తీయబడును వెతుకుడి దొరుకును ఏం వెతుకుతున్నారు ఏం తడుతున్నారు ఏం అడుగుతున్నారు పరిశుద్ధాత్మక అడగండి అది అసలైన వాక్యం అక్కడ ఉంది మీలోకలు ఏదో అడుగుతున్నారు ఏదో వెతుకుతున్నారు ఏదో తడుతున్నారు పరిశుధాత్మ కొరకు అడగండి వెతకండి పరిశుధాత్మ కొరకు తట్టండి ఆ వాక్యం తర్వాత అదే ఉంటది మీరు కఠినలు మీ పిల్లల కొరకు వాడు గుడ్డు నడితే పామునిచ్చిన రొట్టె నడితే రాతినిచ్చేపడితే కాబట్టి చూడండి అంత కఠినలైన మీరు ఏందేదో అడుగుకుంటున్నారు ఏదేదో పొందుకుంటున్నారు కానీ పర్లోకమన్నా మీ తండ్రి మీరు చెడ్డవాడేండి మంచి వాటిని అడుగుతున్నారు కానీ ఆ శ్రేష్టమైన వాటిని ఇస్తాడు అదే పరిశుదాత్మ కాబట్టి పరిశుధాత్మక వరకు ప్రయత్నించండి బాప్ పొందిన వాళ్ళందరూ పరిశుధాత్మక వరకు ప్రయాసపడండి మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ ఈవినింగ్ కానీ ఒకరే రహస్యంగా గదిలోకి పోయి చేతులు దేవునికి పదాలు చెప్తూ ప్రవ్వా పరిశుధాత్మ అభిషేకం నాకు అనుగ్రీ ప్రవ్వా నీ లైఫ్ నా తర్వాత అంటేనే ఒక్కసారి పరిశుధాత్మ నిజంగా దిగొస్తుంది అపష్టకరంగా దిగింది ఈ రోజు నీ మీద దిగబోతుంది ఒక్కసారి నీ మీదికి పరిశుధాత్మ ఇచ్చినాక నీ జీవితం యథావిధిగా ఉండనే ఉండదు నువ్వు అప్పుడు రుచి చూస్తావు అప్పుడు నీ సేవా విధానం ఏదో రీతిగా వెళ్లిపోతుంది ఎక్కడికో వెళ్లిపోతుంది అటువంటి భాగ్యాన్ని ప్రభు మీకు అనుగ్రహించమని ప్రార్థిస్తాను ఇంకొక వాక్యం ఉంది కానీ అది నేను చెప్పాలా లేదా ఆలోచిస్తా అని ఆకలి ఆకలి ఆకలి ఇంకొక వాక్యం రాసుకున్నా నేను రాసుకున్నా ముఖ్యంగా ఏంటంటే మన ప్రభు చెప్పిన విషయం కాబట్టి ఆ వాక్యం చెప్పక ముందు యోహాన్ సువార్తలకు జ్ఞాపన చేసింది దాని తర్వాత చెప్తా లాస్ట్ వాక్యం యోహన్ సువార్త ఎనిమిది అధ్యాయము ముప్పై ఆయన ఎంతో ప్రేమ దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి కాబట్టి మీరు నా వాక్యమందు చూడండి ఎవడు శిష్యుడు మీరు ఆయన వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులు నిజంగా నిజముగా నాకు శిష్యులై ఉంటారు సత్యం గ్రహించదు అప్పుడే సత్యం గ్రహించదు ఏది ముప్పై ఒకటి నన్ను చదివిన ఎనిమిది ముప్పై కాబట్టి మీరు నిజంగా ఎప్పుడు శిష్యులు అవుతారు తెలుసా ఆయన వాక్యం నిలిచినంత వరకే లేకపోతే లేదు చెప్పండి ఆయన వాక్యాల లేకపోతే ఏం చెప్తారు మీరు ప్రజలకి ఏం చెప్పలేరు కదా ముసలమ్మ ముచ్చి చెప్తామా చెప్పలేము ఆయనకి శిష్యులుగా ఎప్పుడు తెలుసా నిజంగా ఆయన వాక్యంలో ఉన్నంత కాలమే కాబట్టి ఒక్కటే ఈ వివాదం ఏందంటే ప్రజలు నేను ఆల్రెడీ బాప్సే తీసుకుందా మళ్ళీ తీసుకోవాలా నేను ఆల్రెడీ బాప్ తీసుకున్న పలాని స్థానంలో పలాని చర్చలో పలాని పాస్తారు తండ్రి కుమార పర్షాత్మ భాష మళ్ళీ తీసుకోవాలా చెప్పండి నువ్వు ఏమంతా ఇది వివాదం ఏది కదా ఆల్రెడీ ఆయనకి నీకు తేడా వచ్చేసింది మరి ఎట్లా సమర్థించుకుంటారు చూడండి అపోష్ణకార్యం మొదటి అధ్యాయం మొదటి కొనుక్తలు పత్రిక పంతొమ్మిదో అధ్యాయంలో ఇక్కడ ఒక సేవకుడు తన శిష్యులు తిరిగి రెండు అపోష్ణకరం సారీ అపోష్ణకరం పంతొమ్మిది అధ్యాయం అపోస్త కార్యము పంతొమ్మిదో అధ్యాయంలో ఒక సేవకుడు దైవజనుడు గొప్ప సేవ చేస్తున్నాడు కానీ తిరిగి బాప్సం పొందిండు తిరిగి బాప్సం పొందిండు రెండోసారి భాప్సం పొందిండు అదొక్కటి చూపించేసి నేను వ్యాఖ్యలు ముగిస్తా చదవండి అపోలో అపోలో అనే సేవకుడు కొరందీలో ఉన్నప్పుడు ఏం జరిగింది ఏమనగా పౌలు పై ప్రదేశంలో అనే ప్రాంతానికి వచ్చిండు శిష్యులను చూసి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుధాత్మను పొందితేరా చూడండి బాప్సం పొందిన వాళ్ళంతా పరిషత్ పొందుకోవాలని వాక్యంగా చేస్తుంది ఆయన డైరెక్ట్ గా చూడండి ఇప్పుడు తర్వాత మీరు విశ్వసించినప్పుడు పరుశాత్మను పొందిత్ర వాళ్ళంతా మేము విశ్వసించిన వాళ్ళు మాకు లేదే మేము విశ్వసించినాం పరుషాత్మ లేదే చూడండి తర్వాత వారు పరిశుద్ధాత్మడు పరిశుధాత్మడు ఉన్న సంగతి మాకు మేము వినలేదు పరిశుద్ధాత్మడు అన్న సంగతి మేం వినలేదు మళ్ళీ అప్పుడు అయినట్టు మళ్ళీ దేని బట్టి అప్పుడు అతడు అట్లయితే మీరు దేనిని బట్టి బాప్సం పొంది దేన్ని బట్టి అంటే ఏ రకమైన బాప్సం పొందిండ్రు మీరు వారు యోహాను బాప్తిమే చూడండి యోహాను ఇచ్చిన బాప్తిజమే మేము పొందినమంటున్నారు అంటే మీరు ఇందాక చూపించారు అది మారు మనసు నిమిత్తం చూడండి మరోసారి చూడండి ఏమంటారు తర్వాత అందుకు పౌలు తన వెనక వచ్చు అని అందు అనగా విశ్వసించవలనని ఏసున విశ్వసించవలనని ప్రజలతో చెప్పు ప్రజలతో చెప్పు మారు మనసు విషయమైనా చూడండి యోహాను భక్తులు ఏమి ఇచ్చాడు బాప్సిజం మారు మనుషుల మీద బాప్సం ఇచ్చాడు కానీ ఇప్పుడు ఏమంటారు చూడండి బాప్ వాళ్ళు ఆల్రెడీ యోహాన్ ఇచ్చిన బాప్సం తీసుకున్నారు సెకండ్ టైం మళ్ళా ఏసున బాప్తిజం పొందేది చూడండి ఈ విషయం బాగా అర్థం చేసుకోండి పాతవి చెల్లవు తీసుకోవాలి ఎగ్జాంపుల్ సెకండ్ టైం ఇన్ఫాంటి బాప్టిజం అంటే పసిపిల్లల బాప్తిజం వాళ్ళు ఒక చర్చలో ఒక రకమైన చర్చలో ప్రపంచం అంతట పసిపిల్లలకు ఇస్తారు బాప్తిజం మీరు చెప్పండి బాగుందా పసిపిల్లకి బాప్సిం ఇవ్వడు చదువు లేకున్నా చెప్తారు అట్లా ఇది మంచిది కాదు చదువు నోనికే బుద్ధి లేదు కదా ఏసు బుద్ధి ఇచ్చేవాడు కాబట్టి మనం వీళ్ళకి ఎందుకు ఇస్తలేడు నిజమైన ఏసుని వెంబడిస్తే బుద్ధి వస్తుంది వేరే ఒక ఏసుని వెంబడిస్తే బుద్ధిరా ఉన్నది కూడా పోతుంది కదా కాబట్టి చూడండి అపోలో అనే గొప్ప దైవజనుడు తన శిష్యులు పౌలు చెప్పిన మాట విని తిరిగి బాప్ సంబంధారు అర్థమవుతుందా మీరు చెప్పగలరు ఈ వాక్యం చెప్తారా ప్రేమతో ప్రేమతో చెప్పాలా ప్రేమతో చెప్పాలా ఉత్తం వాళ్ళు కేవలం బాప్ సంబందాలన్న దానికో చెప్తలేరు మీరు కదా సత్యము నుంచి వాళ్ళు ఈ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తారు వాక్యం చూస్తున్నాం యోహన్స్ ఆ వాక్యాలు నిలిచిన తర్వాత మీరు శిష్యులు అది మిమ్మల్ని ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తారు ప్రతిసారి ఇటువంటి సత్యం నీకు వచ్చినప్పుడు నీకు ఆ రోజు స్వతంత్రం వచ్చినట్లేకపోతే నువ్వు ఇంకా ఏదో బానిసత్వం ఏదో వెళితే ఏదో తెలియదు నాకు ఇంకేదో లోపం ఉంది ఇంకేదో ఇంకా అర్థం కాలే వాక్యం ఎక్కడో గ్యాప్ ఉంది అవన్నీ బానిసత్వం అన్నట్టు అవన్నీ నుంచి నీకు విడుదలిస్తుంది సంపూర్ణమైన స్వస్థ సంపూర్ణమైన స్వాతంత్ర్యం దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు అటువంటి స్వాతంత్ర్యం కొరకు మనం అందరం ప్రయాసపడుతున్నాం ఈ లోకంలా మీరు కూడా దాని కొరకే ప్రయాస పడుతున్నారు కృపలో మనం వెలగాల అటువంటి కృప భాగ్య ప్రభు మనకి ఇవ్వాలా కండి ముసుకొని కొద్దిసేపు ధ్యానిస్తాం ప్రవ్వ ఈ వాక్యం నా జీవితంలో నాటబడలా అది ఫలభరితం కావాలా ప్రవ్వాల్ దూరీ మీ విడుదలను కఠిన పరచుకోకండి ఆయన ఎంతో గొప్ప దేవుడు తనతో సమానంగా వివాదం తీర్చుకుందాం రండి అంటున్నాడు అటువంటి దేవుడు ఒక్కడి చూడే తన పెళ్లి కుమార్తెలాగా ఆయన పక్కన లెవెల్ గా మెయింటైన్ చేస్తుండేది అటువంటి ఒక్కడు లేడు దేవుడు సంఘాన్ని తన భార్యలాగా లెవెల్ గా మెయింటైన్ చేస్తున్నాడు మళ్ళీ ఆయన భార్యలాగా ఉండాలంటే మనం ఎంత జాగ్రత్తగా జీవించాల ఆయన మరణ భూస్థాపన పునరుదనంతో పాల్పొని వారు ఎపిస్ రాసిన పత్రిక రెండవ అధ్యయనం ఆరో అధ్యయంలో మనం కూడా ఆరోనమైనం పరలోకంలో ప్రభుత్వ పాటు కూర్చున్నాం ఆయన ఎన్నో విషయాలు నీకు భూమి మీది పోయి చప్పు ఈ సత్యం అందరికి ప్రకటించి మనుషులే నా మహిమ మనుషులు రక్షణలకు వస్తేనే నాకు మహిమ నన్ను ఎవడు మహిమపరుస్తలే ఈ శోధన కాలంలో నువ్వు ఆయనకి మహిమలాగా ఉండాలా అనేవులనే ఆయన మహిమలోనికి తీసుకొని రావాలా కేవలం ఆరోధన చేసుకొని పోయే సంఘం కాది ఇక్కడ ప్రతి ఒక్కరు వార్థికులే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు యాజకులే శత్రువు బలమంతటి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు ఏ సూచరిస్తున్న నామం నామముల పార్టీతో పొందిన నువ్వు ఆయన మహిమ అటువంటి మహిమ ఎదుట దుష్ట నిలబడలేవు ఆయన పెళ్లి కుమార్తెలకు నిన్ను భావిస్తున్నాడు తిరిగి రాద ఉన్నాడు by our atma ko concentrate karo parsha atma avise ko concentrate karo thank you jesus thank you lord mantra lesa thank you jesus thank you lord thank you lord thank you jesus Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. I give you all the glory. Magnify your name. Glorify your name. Sanctify your name. Thank you, Lord. Thank you, Jesus.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 ఇది కాలి ఉమ్మా వెళ్ళిపోండి దయచేసి థాంక్యూ ఆరే సరే సరే ఆ దిగో సరే thank you jesus i am so happy to be here today thank you jesus i am so happy to be here today సాడి <laughs> Thank you Jesus thank you Thank you Jesus thank you Jesus thank you Jesus Thank you Jesus thank you Jesus మీరు మమ్మల్ని హెచ్చరించినారు బాబా అదే కాపా పరిశుద్ధంగా జీవించమని చెప్తున్నాం బహు భయంకరంగా ఉంది ప్రభావ పాపం అవున ప్రభావ ఎంతమంది అపవిత్రులు అయిపోతారు అన్నా మేము ఆ రైతే ఉండకుండా సహాయపడంటాను మీ సాయం లేకుండా మేము ఒక్క క్షణం జీవించలేము మీ కుటుంబం లేకుండా ఒక క్షణం మేము జీవించలేము ప్రభావ మేము పరిశుద్ధంగా జీవించాలా పాపం అసహించుకోవాలా ప్రభావ పాపం చూస్తే వాక్తికి రావాలా ప్రభా అవును ప్రభా పరిశుద్ధంగా జాగ్రత్తగా చేయించాలా మీ శతాలు మీ సేవకు వాడపడాలా ముందుకు మేము పరిశుద్ధంగా ఉండాలా అభిషేకం దాని ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి ప్రతి ఒక్కరు సేవకులుగా తయారు కావాలి ఇది కేవలం ప్రార్థన చేసుకుని పోయే విశ్వాస జీవితం కాదు అందరూ సేవ చేయాలే మంది సంపాదించాలి లైఫ్ టైం అచీవ్మెంట్ అది ప్రాబ్లం అటువంటి భాగ్యం మాకు అందరు కనకరించి ప్రార్థిస్తున్నా మన ప్రభాయి యేసుక్రీస్తు కృప సమాధాన అడింపు మనందరికి సదాకాలంతో